శ్రీకృష్ణ నమే ఓం గణపతి సదాచార్యం నమస్కారం నేను అడిగిన దాని గురించి నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. మీరు అడిగిన ప్రశ్న చాలా విస్తృతమైనది. కాబట్టి నేను కొన్ని ముఖ్యమైన అంశాలను మాత్రమే చెప్పగలను. మీరు ఏ నిర్దిష్ట అంశం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో చెబితే నేను మరింత వివరంగా సమాధానం ఇవ్వగలను. ཧ ཧ morally འདོ ངོ དོ ས฾�ོ littlef ལིག གོས ཤཆ ལི ུབ ཤཆ ཤོ ལག རྐབ བ జిజ్ఞావ్యోము ధనంగా ఆనందమని ప్రార్థించడం అంటే దాని అర్థం ఏంటంటే ఇంద్రియముల భోగములు గనుక పరిగెత్తి ఉండేటువంటిది ఏదైతే ఉన్నదో అది దాన్ని ఒక సందర్భంలో సుఖము దుఃఖములకు వీరో తీరైన అది ఇది మనోవృక్తి రూపంగా ఉండే సుఖము ఇలాకాకారమైన మనోవృక్తి తప్ప మనకి కాదు అది శాశ్వతమైనది స్వరూపభూతమైనది కాదు దానిలో దుఃఖము ఎందుకు ఉంటుంది తప్పనిసరిగా దుఃఖం కూడా చక్కగా ఉంటుంది పైగా వాళ్ళు ఇవ్వం వలంతా ఈ సుఖం కోసం మీరు చెయ్యే సుఖం కోసం మనం పడినట్లయితే మనము తప్పి చదువుతాయి దీంట్లోనే ఇక చిన్న పాయింట్ కూడా ఏంటంటే ఈ సుఖ దుఃఖముగా ఉండే విధంగా ద్వంద్వ ఆ సుఖం గురించి ఇక్కడ జరగడం ఇక్కడ కొంచెం అంటే ఆనందంగా అయితే విలక్షణం ఉండే రాష్ట్ర ఆ లక్షణంలో ఉంటుంది ఈ ద్వంద్వూపమైన సుఖముఖం ఏదైతే ఉండే సుఖాన్ని అది జలసిద్ధిగా వెళ్ళుకోవచ్చు దృష్టికోణం ఏంటంటే ఒక అభిప్రాయం ఏంటంటే సుఖమైనది ముఖ్యమంది పరస్పర విరుద్ధాలు అనుకూలమే ఒక్కేది తప్పనిసరిగా అధిష్టానం కలిపి కాబట్టి అది చేస్తే యోగ్యంగా అనేది కాదు అది అనిపిస్తుంది ఇంకొక అభిప్రాయం ఏంటంటే అది సుఖమైనవి అనిపిస్తున్నట్టు అది సుఖమే కాదు సుఖమే కాదు ఇది ఎలా ఉంటాయో నేను ఎంత రకంగా ముఖాను అదే వాస్త ఎలాగంటే ఉదాహరణ నేను ఏమో చిన్నప్పుడు నల్ల కాలలో రోజు తిన్నా నల్ల కాలలో ఉంటాయి సార్ లేకపోతే కలిసి ఆ రోజుల్లో పది రూపాయలు పది రూపాయల దాకా సిటీవాలని అనిపిస్తారు అలా పది రూపాయలు కానీ ఎంత లేదు లేదు పది రూపాయలు కానీ రూపాయలు తెలుసు అది ఆ రోజులో పది రూపాయలు నల్ల కాలం సారి అంటే ఒక నలభై రూపాయలు ఉంటే పది రూపాయలు ఉంటే నల్ల కలవలు సరే ఒకటి నల్ల కలవరని పోయిన తర్వాత అది పెట్టింది పది మందికి దీనించాలి కదా ఎన్నికలు పది రూపాయలు లేచి సమాప్తి చేయనుంటే ఎన్నికలు తెచ్చిన లాభం రావాలంటే పది మందికి దీనించాలంటే సరే అది తెచ్చుకునే గురిగా కొంత ఆయన ఏం ఆయన దిగారు ఎందుకు అది కలకాలకు తగ్గదు ఎందుకు దీని సహాకారా ఎందుకు వస్తానుగా తిరిగి తలగా వస్తుంది మొన్న చెప్తాను మనం జరిగింపురగడం అలాగే చెప్పారు అంటే అదే నాకు ఎప్పుడైనా తలకారంగా వస్తుంది బాగా దర్శనకాలం దర్శనకాలం బాగా ఎండలో పిల్లది నేరాలోకి వస్తుంది తల్ల నిమ్మకాయ సలదరు కాగి అప్పుడు తలదోని వస్తుంది ఏం చేస్తున్నారు అని చెప్పి ఏం వస్తున్నాయో వస్తుంది సవదరం చల్లవరంలో వచ్చింది చాలా అంటే మీరు సలహరంలో ఎప్పుడు వస్తుందంటే ఎండ నుంచి ఏర్లోకి వస్తుంది చల్లదరమే అదేవిధంగా సుఖము లేదు ఏదో అది రెండు దుఃఖముల ఒక పాజిటివ్ థింగ్ అనేది లేదు వీళ్ళు పెయిన్ అనుభవి దుఃఖాన్ని అనుభవిస్తాను అది సాత్కాలికంగా దానికి చేరబోగుతుంది ఇంకో దుఃఖము ఇంకా ఆరంభం కాలేదు ఈరోజు ఈ మధ్యలో మెమరీ ఆఫ్ పెయిన్ ఉంటుంది పెయిన్ అనుభవించేదో ఆ మెమరీ ఆఫ్ పెయిన్ ఉంటుంది దుఃఖం యొక్క ఎప్పుడైతే దుఃఖం యొక్క స్మృతి ఏం చేస్తుందంటే మనకి భవిష్యత్తులో దుఃఖం వస్తుందేమో అనే భయాన్ని కలిగిస్తూ ఉంది ఈ భయం నుంచి ఈ దుఃఖ స్థితిలో నుంచి విముక్తి కలగడం ఇంద్రియ భోగాలు కంట పడతాయి అయితే ఈ ఇంకో దుఃఖం స్థాపాలు అయిపోయింది కొత్త దుఃఖం అయితే సిరి కాలేజీ ఈ మధ్యలో ఈ స్మృతి దుఃఖ స్మృతి భవిష్యత్తు గురించిన కొంత లోపల్ స్థితిలో ఉంటారు దానికి సుఖమవుతుంది అంటే వాస్తవం అయినటువంటి సుఖమే ఈ సంసారంలో ఇది విభవనంలో ఎందుకు లేదు అని ఒక దృష్టిలో ఇండస్ట్ ఫార్ ఇండస్ అండ్ ఇదంతి మీరు తీసుకుని అల్కహాలి స్నేహితులతో మీరు మాట్లాడుతుంటే ఒక ఎదుర్కొంటు మాట్లాడితే మీరు అర్థమైపోతుంది ఇదంతం కొంతే పాయింట్ బాగా అర్థమవుతుంది ఆల్కహాల్ ఆల్కహాల్ ఎందుకు తక్స్థితిస్తుంది అంటే హ్యాంగ్ ఓవర్ యొక్క పెయిన్ తట్టుకోలేక పడుతుంది అలాంటి లెగ్స్ లోనే రిజర్వ్ లెక్స్తోనే హ్యాంగ్ ఓవర్ లో రిజర్వర్ లాక్స్ అంటే హ్యాంగ్ ఓవర్ అంటే సిమ్ రిజర్వ్ లాక్స్ బ్లడ్ లో ఆల్కహాల్ కనిపిస్తుంది తగ్గిపోతుంది గట్రా తర్వాత చాలా ఇతర నుంచిగా ఫీవర్ లో రిజర్వ్ లాక్స్ వారికి మళ్లీ ఆల్కహాల్ తాగాలంటే సాయంకాలం దాకా ఆగాలి అని ఒక ఫ్రెండ్స్తోంది అందరికీ ఉన్నవాళ్ళు నేను చెప్తున్న వారికి అది ఫలిస్తాం మళ్లీ ఆల్కహాల్ తాగాలంటే యాప్ వెళ్తూ లేదు అన్న దయర్ట్ హ్యావ్గా క్రిషన్ లో అందుకోసం కంగెట్టుకు వెళ్ళిపోయిన్స్ ఆల్కహాల్ అంటే అప్పుడు మనకి ఆ డిస్కంఫర్ట్ పోతుంది అంతే కాబట్టి వాళ్ళు ఆల్కహాల్ తగ్గి ఎందుకంటే ఆ ఇంటెన్స్ డిస్కౌంట్ కోసం నుంచి నిలుపుకోకుండా చెప్తే దానివల్ల వాడికి లభించే పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అది ఆల్కహాల్ యొక్క జీవిత స్టేజ్ ఆలోచన ఎంత సో ఈ ఇంద్రియ కూడా అదే కోవిడ్ చెంది మనం ఇంకో ఇంద్రియ భోగానికి ఎందుకుపోతామంటే ఒక ఇంద్రియ భోగం పూర్తయిన తర్వాత ఇచ్చేటువంటి హ్యాంగోవర్ ఏదైతే ఉంటుందో సిస్ట్రం సార్ దాని నుంచి విముక్తిని పోది ఇంకో ఇంద్రియ భోరానికి పోతే ఉంటుంది అంటే విద్య తప్పిస్తే దీంట్లో నిజమంసారి తప్పిస్తే టెంపరీ వాస్తవమైన పాజిటివ్ సుఖం అనేది ఏది లేదు ఇంద్రియ భోగం అనేది అయితే యథాస్థమైన సుఖం అనేది ఎలా ఉంటుందంటే అది ఇంద్రియ భోగంలో ఎడ్యుకేషన్ ఆఫ్ ది మైండ్ ఉంటుంది ఇందులో భోగంగా బాగా ఎక్సైట్ గా ఉంటుంది మైండ్ ఇందుగా పరిస్థితి అలా ఉంటుంది అటువంటి మనస్సు యొక్క ఎక్సైట్మెంట్ లో మీకు సుఖం ఏకమైన లభించటం కావాల యథార్థమైన సుఖం పాజిటివ్ సుఖం స్వరూప అది ఏ రూపంగా ఉంటుందంటే ఇంకెన్స్ తీర్ రూపంగా అంటే సాత్విక స్థితి మనస్సు ప్రసన్నంగా ఉంటుంది కదలికలేదు సరోవరం లాగా మీరు స్వచ్ఛమైన నీళ్ళు ఉంటుంది నా ఇంటిలో కూడా కదలిక ఉండదు ఆ సరోవరం ఎలా ఉంటుందో మనస్సు అటువంటి స్థితిలో ఉంటుంది అంటే మీరు ఏదో సమాజం అంటే ట్రాన్స్లో ఉంటుందని ఉంటాయి కాదు మనసు యాక్టివ్ గా ఎలర్ట్ గా ఉంటాడు ఎలర్ట్ గా ఉంటాడు బట్ అడ్యుకేషన్ ఆఫ్ ది మైండ్ విన్నా ఎలర్ట్నెస్ అని అంటారు మీరు ఎలర్ట్ గా ఉండాలంటే ప్యాక్టివ్ గా ఉంది మైండ్ లెవెల్లో ఎలర్ట్ గా ఉండాలంటే ప్యాక్టివ్ గా ఉంది అంతే కదండి మీరు మనస్సు ధర మీద పెట్టాలంటే గెంతులు తెలుసుకుంటే మనసు దాని మీద ఏమిస్తారు మనస్సు జంపితే ఇదో ఒక కొనుగులు ఎక్కిస్తుంటే ధర మీద మనస్సు గా ఉన్నప్పుడు మీకు సో ప్యాక్టివ్ ఎలర్ట్నెస్ అది శాంతి అది చక్క అదే యథార్థమైన ఆనందాన్ని మనకు ఇవ్వడంతుంది ఎందుకంటే అతను శాశ్వతమైన మనస్థితి ఎందుకు ఆత్మస్వరూపభూతమైన ఆనందం సహకరం అవుతుంది దానిని మీరు కోరుకోవాలి దాన్ని ప్రార్థించాలి అది ప్రార్థిస్తేనే వారు ఈ సీక్వెన్స్ లో సిద్ధవ్వగలుగుతారు అంటే సరే నేను దాన్నే ప్రార్థిస్తాను అని అయితే దానిని మీరు ప్రాప్తి మనస్సు యొక్క ప్రాప్తిక ఆనందాన్ని ప్రార్థించటం అంటే ఆ మనస్సు మూలంలో ఉండే దేశతావస్తు సంక్షేమ ప్రజలకు అతీతమైన నిరసిషయ ఆత్మ స్వరూపములవదో దానిని ప్రాప్తించాలి ఎందుకంటే దాని స్వరూపమే ఆనందం పెంచాలి యోగ భూమా ప్రాప్తించనున్నావు కదా నిరపిక ఆనందాన్ని ప్రార్థించకుండా చెప్తాయి ఎత్తున సాధ్యము కాదు ఈ మీకు చెప్పాను ఎంత ముందు జాగ్రత్త అటువంటి నిరపిక ఆనందాన్ని సుఖం కానీ నేను ప్రార్థిస్తున్నాను అంటే అది భూమతక్క కాదు భూమయే భూమ అంటే పరబ్రహ్మ ఆత్మర్థం కూడా సుఖమనేటువంటి చెప్తుంది ఎందుకంటే సుఖము జ్ఞానము అనే రెండు పదాలు వేసేటంటే అది ఆత్మ జం ఎందుకంటే అనాత్మ రెండు సుఖము ఉంటది జ్ఞానమో ఉంటుంది ఎందుకంటే అనాత్మ జత జో జ్ఞానమో ఉండదు గజంలో కేవలం స్మృతి ఉంటుంది సితు ఆనంద గజంగా ఉండాలి తనకు సితు ఆనంద ఉంది అంటే అది చేతన పురుషులకి మాత్రమే కాబట్టి సంచిదానంగా అంటే అది ఆత్మతత్వం మరొకటి కాలేదు ఆత్మ ఇంటికి రాదు కనుక అటు దాన్ని భూమానముందుకన్నాను బ్రహ్మన్న కారణం కంటే భూమానం భూమాన్న బ్రహ్మన్న ఉంటాయి అంటే దాని ఎందుకు శరణ రూపంగా మనస్సు ఆవిర్భరిస్తే ఆ మనస్సులో దేశకాలము సకల భేదములు కుడతాయి ఈ దేశకాలంలో వాటి చేతి చేయబడే భేదములకు మూలంలో దానికి అతీతంగా ఉంటుంది ఎంత అంటే దీర్ఘకాల వస్తు పరిచ్ఛైనహితము చింత భూమాని అటువంటి భూమని దీని అంటే మన బ్రహ్మను అనగా బ్రహ్మాత్మను ఇది ప్రార్థించవలండి గోవైంద్ భూమా సుఖం అంటే దాన్ని మన అంత హిందూ మంత్రానికి భాష్యం అయితే ఇంతవరకు యోగ్ భూమా భాష్యం కూడా ఓకే నాలు సుఖమస్తి భూమ అంటే పరిచ్ఛేదరహితమైన ఆత్మస్వరూపంలో ఆనందం ఉండేటే పరిచ్ఛిన్నమైన దాని వెళ్ళి అల్పమైన దాని దేశతాలములకు లోపడి ఉండే దానిలో సుఖమనేది లేదు నాలుగే సుఖమస్తుంది ఎందుకు చేశాను సుపదుఖముల ద్వంద్వంలో సుఖం అనేది ఉండే ఒక దృష్టి కోణం దుఃఖానికి విరుద్ధంగా ఉందని నో జరి నో సుఖం అది దుఃఖము యొక్క అభావ స్థితి తప్పిస్తే ఈ సుఖము కానే కాదు సో కేవలము ఆ పేరు మీద కొంత పరిస్థితి జరిగిందంటే కొత్త కొత్త పేరు వచ్చి మనకు వీరి గత సుఖం అన్నట్టు అనిపిస్తుంది ఇది ఎలా ఉంటుందంటే ఒకను భాగోత్వం చేయాలి అనే మాట ఇప్పుడు రాబదూనే ఉంది దుఃఖం ఇక్కడ వీడేదో వీడు ఏదో దుఃఖం వస్తుంది ఈ దుఃఖ విముక్తి కలగడం కోసం వీడేదో ఒక ఆయన తపం చేస్తారు ఏదో ప్రహా వి అనేది వచ్చింది ఏదో పూజ నమస్కారం అదే చేశారు చేసి నాకు దుఃఖం కొంత తగ్గింది అని దుఃఖం ఏదైనా అనాలి కదా దుఃఖం లేదని అంటే వారు మగ దుఃఖం లేదని దుఃఖం కొంత దాని మీద భాగవతంగా నిలుస్తానంటే మీరు మీరు దుఃఖం ఎందువల్ల వస్తుంది కర్మఫల రూపంగా వస్తుంది కర్మఫల రూపంగా వస్తే ఆ కర్మఫలాన్ని మీరు అనుభవించకుండానే తగ్గిపోవడం అది కర్మ సిద్ధాంతాన్ని మీరు సే అది కర్మఫల రూపంగా వస్తుంది తగ్గిపోయిందంటే అంటే మళ్ళీ దీంతో మళ్ళీ ఆలోచనగా ఏదో మనకు కావలసిన వారికి వ్యాక్సిన్నట్టుగా ఇది సౌద్య ప్రఖ్యాత అనేది ఒక ప్రశ్న కలుగుతున్నాయి అక్కడ ఉన్న దానికి నవహారం ఏంటంటే అక్కడ ఉన్న అహర్యం ఏంటంటే నెత్తి మీద భర్త కొట్టి పడికి నెక్తి గుర్తుంది నొక్తి ఎక్కువ మొదలైంది మాత్రం ఎక్కువ మోసం ఇరవై కేజీలు వస్తున్నాడు అంటారు మొదలైంది మాస్తో ఇప్పుడు ఎక్కడ ఎనిమిది కేజీలు వస్తున్నాడు అంటారు ఎక్కడ కేజీలు వస్తున్నాడు అయితే పంతొమ్మిది కేజీలు వస్తున్నాడా ఒక టీజీ ఎవరు తగ్గుతున్నాడా గురవుతుందా మొత్తం చేస్తున్నాడు అప్పుడు గొప్ప గురవే మాకు అమ్మాయ కామ్యకర్మ చేసి మీరు మినిఫైస్ చేసింది మనస్థితి మనం ఏదో పూజానికి అభివృద్ధి అనేది ఒక ఫీలింగ్ వస్తుంది బట్ ఎక్స్పాక్ట్ మోస్ట్లీ బట్ అల్టిమేట్లీ అదంతా అనుభవించుకున్నాను ఏదైనా రెండు చదవాలని అనుభవించారు తెలియదు ఇటు పాయింట్ ఏజ్ సుఖమనేది ఏమీ లేదు సుఖమనేది ఉంది అంటే ఆత్మరూపంగా ఉన్నది సుఖం నా ఉంటే సుఖమస్ భూమైందో సుఖం సుఖము అంటే ఆత్మయే సుఖాన్ని కాబట్టి మేము సుఖాన్ని ప్రార్థించడము అనగా భూమను ప్రార్థించడము భూమాత్మేము విజ్ఞాపితం లేదు ఆ బ్రహ్మాత్మను మేము సంవత్సరం ఆత్మరూపంగా నేను పొందాలి పొందట తెలుసుకోవటమే పొందడం అని ప్రార్థించుకో అంటే అని ప్రార్థిస్తే దాని ఆ ప్రార్థన సభ భూమ లభిస్తే ఆ భూమంటే సుఖం లభిస్తే సుఖం వల్ల స్కృతి లభిస్తే స్థుతి వల్ల రిక్షలు కుదురుతాయి రిక్ష వల్ల శ్రద్ధ శుద్ధమైతే శ్రద్ధ వల్ల హనుమం కుదిరితే మనలం వల్ల విజ్ఞానం కుదిరితే విజ్ఞానం వల్ల సత్యము లభిస్తుంది అనేది తెలిసింది అంతా కావచ్చు కాబట్టి బ్రహ్మాత్మే విధి జ్ఞాపక విధా ఇది కాబట్టి ఆ బ్రహ్మాత్మం తెలుసుకోవాలని అర్థం అంటే భూమా మండల విధి జ్ఞాపించే దానికి దినానిస్తాం ఏదో తెలుసుకోవాల్సినవన్నీ ఏ అనుకున్నా ఇంకా ఒక మీరు కాబట్టి చాలా దాని తెలుసుకుంటారు అని ఒక అర్థం పెట్టారు సో అదే ఉందా యో వైభూ మహసు నిరం సంఖం యో వైభూమాూమయో అధికారు భూమా మహత దేశకాళభేదం అతీతమే మహత తర్వాత నిరస్తి చేయం అంటే దీన్ని కలిని కోటలేదమ్మా దీనికంటే గొప్ప న్యూపడం లేదు దాన్ని నిరసి చేయడం అంట చూడండి దేశం లోపల ఉన్నప్పుడు మీరు ఎంత పెద్దది చూపించినా దానికంటే పెద్దలు ఆలోచించిన వితిన్ స్టేట్ దేర్ ఇస్ ఆల్వేజ్ సంథింగ్ నిజం విత్ తన్ను వాని తల తమ్మువాడు అని ఎన్న తాది తాది చెక్తి ఉంటున్నాడు ఎంత ఎత్తున్నాడు వీడు ఎంత కొనుకున్నాడంటే వీడు కాలుతో ఆ తాది చెక్తిని అనుకున్నది కాలుతో తాడి చెట్టును తనుకున్నాడు ఆల్మోస్ట్ ఇంకో హైట్ ఉన్నప్పుడు వీళ్ళు తలవిత అని కాదు తల తాడిని తను వాణి తల బంధువు వాడు కాబట్టి లేదు హిమాలయము పెద్దది అదండ పెద్దది కొరత ఉంది భూమండలం మీద అగన పెద్దది భూగోళంలో పెద్దది దీపితం పెద్దది దీపితం పెద్దది వీడగంటే సూర్యుడు పెద్దవాళ్ళు సూర్యుడు అంటే సూర్యుడు కంటే పెద్ద నక్షత్రాలు పోలం ఉన్నాయి ఈ విధంగా విత్ ఇన్ స్టే అతి పెద్దది మీరు చెప్తే రంగ పెద్ద తీసు విత్ ఇన్ టైం ఎక్కువ ఆలోచించిన దానికంటే ఎక్కువ ఆయుషములు అనుకున్నారు కొంతమంది ఆయుస్తాయని చెప్పి గొప్పతనంగా చెప్పుకునే ప్రయత్నం ఆయన మాట్లాడుతున్నాను శంకరాచార్యులు చాలా తక్కువ ఆచార్యులు మిగతా ఆచార్యులు గొప్పగా అంటే ఎందుకంటే ఆయన అర్ధవిస్తున్నా ఆయన ఆయుష్ నుండి ముప్పై వందల మూడు వేల నెలలు మీదే అలాగే అంటే వీళ్ళు నేను ఇలా మా ఆలోచించి వాళ్ళు కూడా ఉంటారా అని నేను ఆశ్చర్యం అంటే దేహానికి దేశం యొక్క అభిప్రాయానికి ఆ వ్యక్తి యొక్క జ్ఞానానికి గురి తెప్పించే ఇంకా అర్థం ద్వారా మీరు ఏం చెప్తారు ఆత్మ సంబంధం లేదని శాస్త్రాలన్నీ పక్కన పెట్టేసి వీరి ధోరణి వీధిగా అభావిస్తుంటాయి అంటే ఆలోచిస్తుంటే కనీసం అభయనా ఉండాలి నేను అభాయిస్తున్న అర్థం కూడా కాదు మిగతా అభ్యర్థులు వ్యక్తి గలం పట్టించారు గొప్పవాడు సరే సార్ సో కొంతమంది ఆయువ భక్తి మహిమలు కావచ్చు ఒక ఆయన మాటకున్నా నేను సహస్ర చంద్ర దర్శనం చేశాను నేను గొప్పగా చెప్పాను చాలా సంతోషంగా ఏంట నవద్ద తల్లుకున్నారన్నానున్నాను మనం ఎందుకు కష్టపెట్టాలని వచ్చేసి సహస్ర చంద్ర దర్శనం చేశా సహస్ర చంద్ర దర్శనం చేసినట్లే వెయ్య వెయ్య నెలలు జాతీ అంటే యాభై ఐదో లేదా ఇంకో ఫంక్షన్ చేసుకోవడానికి మరో పేరు ప్రతి మూర్త పేరు సప్తది డెబ్బై ఇంకో పేరుతో ఇంకో సంవత్సరం దర్శనం మామూల సంవత్సరం ఇంకో ఫంక్షన్ చేసుకోవడానికి పేరు మంచిది సప్తం కానీ నేను ఇంతకాలం బతిగా ఉంటాను కావాలంటే గొప్ప ఆ విధంగా దేహం యొక్క అభిప్రాయాన్ని తనపై కాలంలో ఎక్కువ కాలం జీవించి ఎక్కువ కాలం విరిచి ఉండటము అనేది మీరు చూపిస్తే దానికంతా గొప్పది సమంటుంది కాలంలో ఎనభై ఏళ్ళు వెదిగితే తొంభై ఏళ్ళ కుటుంబాలు ఇస్తాము హర్మ వంద ఏళ్ళు పెట్టిన వాడు గొప్ప అని నన్ను అమ్ముకుంటున్నాం ఒక రకంగా గొప్ప ఇక్కడ ఇక్కడ యావరేజ్ ధరించి కావాలి కనుక వందే కతికితే వీటి న్యూయార్క్ టైమ్స్ ఆఫీస్ వరిగింది న్యూయార్క్ టైమ్స్ లో వారానికి వరకు వస్తుంది మీరు తొంభై వేల లోన్లో కనపడతారు ఎప్పుడేళ్ళు ఒకసారి ఇస్తారు కనుక తొంభై ఏళ్ళలో తర్వాత మీకు వారానికి హోత్సవం వస్తూ హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ అండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ వన్ అలా వాళ్ళు లాంగ్ లైఫ్ తీసుకెస్తా ముగ్గురు వచ్చి బీడీఆర్ ప్రిసెప్ కలిసి ఏదో విద్యుత్వం చేస్తూ ఉంటాను విద్య ఇదే దగ్గర లాంగ్ దేట్ నోడు మనం సో అలాగే అలాగే నిరాశ హాస్పిటల్ రోజుకి ఉద్యోగం జరుగుతాను అలా కాదు అందుకే కాలంలో ఎక్కువ వెళ్తూ ఉంటే దానికంటే ఎక్కువ ఇంకో హోర ఉంటారు కాబట్టి వితిన్ టైం నిరతి చేయం అనేది ఏదో ఉంటుంది నిరపంటే అందుకైం లెస్ దేశ భావనలకు అతీతమైనది చాలా భావనలకు అతీతమైనది దేశ కాలంలో ఎక్కడ ఉంటాయి మనస్సులో భాగంగా ఉంటాయి నిజానికి సంకల్పంలో భాగంగా ఉంటాయి సంకల్పము అంటే థా థాట్లో భాగంగా ఉంటాయి దేశ కాలంలో కాస్ట్లెస్ట్ స్టేట్ ఏదైతే అంటే ఎలక్స్ అమలు భావం కాస్ట్లెస్ట్ స్టేట్ ఎవరి చేయని మనం చెప్తున్నాం ఏది ఏదో పెద్ద తిరుమల జారో రాయుదో పెద్ద మౌక్ లాగా ఏదో పద్ధతి ఏదో ఉంటుందని నేను అనుకోవద్దు అది ఆత్మస్వరూపం అందలా ఒక లేదు మౌకి తిరుమని జారో అంటే ఆఫ్రికాలో ఉంది అలాంటిది ఏదో ఒకటి బ్రహ్మ ఏదో వదులుతున్నది ఇది అర్థం ఎందుకంటే అలాంటి భావన కలిగిలాగా కొంత పదప్రేదనం కూడా చేస్తూ ఉంటాను బ్రహ్మ పదార్థం మీరు బ్రహ్మ పదార్థం నాటే తప్ప పదార్థం అంటుంటే నేను విన్నాను ఎవరిలో ఉంటే బ్రహ్మ వస్తువు విన్నాను బ్రహ్మ పదార్థం అంటే బ్రహ్మ పదార్థం అంటే పెద్ద పెద్దకుండా అయితే అవకాశం అలాంటిది బ్రహ్మేదం బ్రహ్మ వస్తువు కొనగా అన్నా పచ్చేయం కదా పదాత్మ అంటే సమహ జగన్సాం దూరుస్తామే ఎనివే కాబట్టి ఆ బ్రహ్మ అంటే స్పేస్ లెస్ అండ్ టైమ్లెస్ అనేది ఏదైతే కలదో అది ఆత్మ చైతన్య రూపంగా ఉంది అంటే అత్యున్నారండి ట్యాక్సివ్ అలర్ట్నెస్ కనుక మీరు మెయింటైన్ చేసినట్లయితే యూఆర్ ఆల్రెడీ రిజాల్వింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద టైమ్ల స్టేక్లెస్ అవేర్నెస్ జరిగి బ్రహ్మ ఈ శాస్త్రం ఎలాంటి శాస్త్రం అంటే ఇది అనుభవత్వ పూర్వకం ఏంటి శాస్త్రం ఇప్పటికీ ఇప్పుడు మీకు మీ ఫలాన్ని ఇచ్చి కాదు ఏదో ఇప్పుడు బాధ చేస్తే సొంతానికి అలాంటి శాస్త్రం కాదు వ్యక్త్యముగా ప్రత్యక్షంగానే నా అభిప్రాయంలో ఇప్పుడు అనుభవపూర్వకంగా ఫలాన్ని ఇచ్చే శాస్త్రం కాబట్టి ఎవరి గుణ అంటున్నారంటే ప్రతి సంతింగ్ ఎక్కితను ఎక్కువ నవంజీ అని ఎక్స్పీరియన్స్ పెట్టాలి ఎక్స్పీరియన్స్ అనే పదవు వాడేపు ఆసక్తిగా పడాల్సి ఉంటుంది అలా కాబట్టి అది నిర్వర్తి చేసేదాము ఇదంతా మేము నిర్వర్తి చేయడం అనే మాట గురించి చెప్తా ఆత్మ ఏ విధంగా నిర్వర్తి చేయడము అని చెప్తే ఇదంతా వివరించాం తర్వాత బొబ్బు అంటే సంబంధంగా ఉంది సంభవ ఇప్పుడు మేము ఈ సర్వము నేనేని నేను తెలుసుకోవాలి ఇదైతే అదే తాపిస్తా లేదు సో ఈ సర్వము నేను ఈ సర్వము లేని ఎలా తెలుసుకోవడం సర్వము నేనే తెలుసుకోవాలి అని మీకు అనుకుంటారు న్యాయమే కదా ఆ రకమైన ఈ సర్వం నిర్ణయం ఎలా తెలుసుకోవడం లేదు ఎక్కడికోవాలి ఈ సర్వం నేను అని అది ఒక త్రికోష్ణ త్రికోషిస్తున్నారా అంటే ఎలాగంటే ఈ సందర్భం ఏమైనా లేదు ఏదో ఏదో పిచ్చిగా మీ భేటీ వాటంగా కానీ ఏదో మాట్లాడినట్టుగా ఉంది తప్పిస్తే మీరు నిపుణులుగా లేదని అనిపిస్తుంది అలా అనిపిస్తుంది ఎందుకు అలా అనిపిస్తుంది తెలుస్తున్నాండి కేవలము ఇది దేహము మేము అనేటువంటి దృఢమైన భావనలో ఉన్నదని చెప్పి కానీ ఒప్పంత వివేకంతో చూసినట్లయితే అవును అనిపిస్తుంది అది ఎలాగంటే ఇప్పుడు స్వప్న చూశారు స్వప్నంలో దేహం ఉన్నది మనస్సు ఉన్నది ఇంద్రియాలు ఉన్నాయి సార్ పర్టికులర్ వ్యక్తి ఉన్నాడు వారికి ఒక స్టేటస్ ఉంది వారు ఒక విశాలమైన ప్రపంచంలో సంచరిస్తారు వారికి కూడా బంధువులు ఉంటారు కాలుష్యాల ఉంటారు గజాలు ఉంటుంది మనుషులు ఉంటారు ఎందు వాక్యులు ఉంటాయి విమానాలు ఉంటాయి పర్వతాలు ఈ స్వప్న ప్రపంచంలో వీళ్ళు వీడు అనుభవించే ప్రపంచమే ఈ సమము కూడా ఆత్మరత్వం ఆత్మ చైతన్యం ప్రపంచం ఇప్పుడు స్వప్నంలో స్వప్నం నుంచి బయట చెప్తాడు ఆ స్వప్న ప్రపంచంలో ఉన్న విమానం అని చెప్తాడుతాడు ఆ విమానం ఏంటి నేనే ఆ విమానం విమానం రూపంగా నేనే ప్రకటన ఆ విమానాన్ని చూసింది దేవడు అది లేవేనండి విమానము లేనే విమానాన్ని చూసింది దేవడు ప్రపంచంలో సర్వము లేని ఇంటేనండి ఇప్పుడు మనం దీవిస్తున్న ఈ జాగ్రత్త వ్యవస్థకి దీనికి దీర్ఘ స్వప్నము ఉంటుంది మనము స్వప్నం హ్రవంగా ఉంటుంది ఒక ఐదు నిమిషాలు స్వప్నం దీనికి దీర్ఘ స్వప్నము ఉంటుంది కాబట్టి ఈ దీర్ఘ స్వప్నము దీన్నే అజ్ఞాన నిద్రంగా ఈ దీర్ఘ స్వప్నం నుంచి నేర్పు నేర్కొంటే అదే దర్పణ దృశ్యమాన నగరి తుల్యం నిజాంతర్గతం ఘనలో ఉందని విశ్వం పత్యం ఆత్మ విశ్వాన్ని చూస్తున్నాడు అంటే ఆత్మయలే చూస్తున్నాడు ఘటాన్ని చూస్తే ఎక్కడ చూస్తున్నాడు హృదయ దేశంలో చూస్తున్నాడు ఘటాన్ని ఎక్కడ చూస్తున్నాడు హృదయ దేశంలో చూస్తున్నాడు బయట ఉందా అన్నట్లుగానే హృదయ దేశంలోనే చూస్తున్నాడు గతం లేదు చూడవచ్చే జ్ఞానం ఉండేది జ్ఞానం ఘట జ్ఞానము ఘట దేశంలో జరగదు హృదయ దేశంలోనే జరుగుతుంది కానీ బయట ఉన్నట్టుగా అనిపిస్తుంది గతిడిలో భూతం యథా ఉద్రయ స్వప్నంలో మీరు చూసే ప్రపంచం మీకంటే భిన్నంగా అనిపిస్తుంది మీకంటే బయట ఉన్నట్టు అనిపిస్తుంది కానీ మీకంటే భిన్నంగా లేదు మీకంటే బయట లేదు సాక్షాత్కృత ప్రబోధ సమయం తెలివి వచ్చినప్పుడు శక్తిని ఇది నేను స్వప్నంలో చూసిన ప్రపంచము నాకంతా భిన్నంగా లేదు నేనే ఆ సంఘము అని తెలివి వస్తున్న అదేవిధంగా ఇప్పుడు మీరు చంద్రద్యవస్థ అనే అజ్ఞానమిత్ర నుంచి తెలివొచ్చిన తర్వాత తెలివి వచ్చిన తర్వాత అంటే ఆత్మజ్ఞానం కలిగినప్పుడు జరిగిన ఎక్స్పోషన్ ఆత్మజ్ఞానంలో ఆ ఎక్స్పోషన్ కలిగినప్పుడు ఈ తెలివి రావాలని అయిపోయింది తెలివి రావాలని ఇచ్చిన ఎక్స్పోషన్ ఏముంది ఎదు తె వచ్చింది ఏముంది అంఠం ఎంత టైం ఏమి లేని స్థితిలోకి అంతా రావడానికి ఎంత టైం పట్టింది ఇచ్చిన ప్రాక్స్ అసలు సెకండ్ అంతా అవుతుంది ఇచ్చిన స్కూల్ నిద్రలు లేకంటే పిల్లలు అప్పులు పెళ్ళామైందా డబ్బులు ఎస్కో అన్ని కొత్త సమస్యలు విహోర్ బ్లస్ట్ నాలెడ్ సమస్య జ్ఞానంలోకి వచ్చారు ఇచ్చిన ఎక్కువ సంసారం ఎక్కువ ఆత్మ జ్ఞానం ఇంత డిఫరెంట్ అయింద సో ఆ ఎక్స్ప్రెషన్ లో ఈ నో పేదైతే దాట్ అయా తెలియజేస్తుంది సర్వము మేనే తెలియజేస్తుంది అదే సర్వాత్మ అంటే మోక్షము అంటే అది మనస్సులో పెట్టుకునే భూమా అనేదాన్ని బహు అనే పదంతో తెలియజేసింది బహు ఏంటి పర్యాయ ఇవన్నీ కూడా ఒకే ప్రశ్న పదం అవుతుంది ఆ భూమయే ది సూర్వంలో భూమయ్యా అని తెలిపిస్తున్నారు ఎందుకంటే ఆ విష్ణువు కేనే సో తర్వాతి కాలంలో రాణాలు వాటి సంబంధం ముందుకు వచ్చేసి ఈ సంస్కారాలు అయితే బ్రహ్మాడి బ్రహ్మదేవుకి భూజాసర లేదు విష్ణువుకి భూజాసభ ఉంది లేదు గౌరవంలో ఉంది ఈ వ్యామోహంలో అంటే ముగ్గురు ప్రకృతి ఉంటారు మూడు మూడు దిక్కులో మనం ఎదుర్కొంటుందంటారు వాళ్ళు ఒకరికి పూర్తి చేయడం ఇంకొక ఆయన వ్యక్తిగా పూర్తి చేయడం ఇంకో ఆయనకి ఒకసే కూర్చేస్తే దూరంగా పోతుంది ఈ మధ్యలో ఉన్నాక బాగా పూర్తి చేసుకుంటే మన ఎందుకు వస్తుంది ఆయన వచ్చినట్లయితే గతంలో కూడా వస్తాయి డబ్బు వస్తుంది దత్తం వస్తుంది అలంకారక్రియ అలంకారం వస్తుంది వేరు మెడిపి నేర్పిస్తాయి ఇదో సంస్థలు ఆ సినిమా పరమత్వం ఒక్కటే దానికోసం లేదు అదే పేరు తెచ్చుకున్నారు ఆ పేరు అంటేనే నాకు ఆనందం భూమై భూమాట అదే ఆనందం భూమాకి ఒక్క లెవెల్ కింద ఉంటాయి ఏముంటుంది కింద టైం లెవెల్ ఏమో కింద ఏముంటుంది విజయ్ టైం ఉంది టేస్కి కింద లెవెల్ విత్ ఇన్ స్పేసింగ్ విత్ ఇన్ టైము విత్ ఇన్ స్పేసి ఉంది ఎంత పెద్దలైనా అల్పమే ఎంత కాలం జీవించినా అల్పం నష్టపోయత్వా అల్పం భూమా ఆత్మా ఆత్మానందం ఏదైతే ఉన్నాడు దానికంటే తక్కువ స్థాయిలో మీరు ఎప్పుడైతే అది అల్పమైపోతుంది పరిచ్ఛం అయిపోతుంది ఎందుకంటే దాన్ని సాటిస్తే ఎక్కువ భూములు ఎరర్పిస్తే దేశకాలంలో ఒక అతీతమైంది ఇది సాక్షిస్తే అంటే దీనికంటే గంతలు ఎప్పుడు ఇంకోటి దీనికంటే గొప్పది ఎప్పుడు ఇంకోటి ఇక్కడి నుంచి సొంతానికి కూడా చూస్తాం సొంతంలో ఎలా అవుతుంది ఇప్పుడు ఎలా ఉంటుంది జరిగే హెలి డైమిస్తాయి ఇప్పుడు నిర్మల ఆగ్రహంగా చేస్తుంది ఇది పెద్ద తెలిసి తీర్చిస్తారు కెమెరా ఎలా ఉంటాయి దానికి ఇలా రసీద ఉంటాయి ఫోటో తీయడానికి అవి కూడా చాలా కొత్త జన్మించినా ఉంటాయి మొహాలు జరిగినా ఉంటుంది కాలుగు మొహాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు గోడుదాయి గతాయి ఏ ఫోటో జన్మించింటుంది వాటర్ ఇచ్చిన ఇదిగారు కానీ ఆ చే మాత్రం బాగా అందంగా ఉంటుంది ఈ ఆర్డినెన్స్ లో కూర్చున్న వాళ్ళు చక్కటి మెత్తటి సోఫ లాంటి కుర్చి నిటాలుగా ఉంటుంది కూర్చోడానికి ఉంది వీటికి నడువు చేయడానికి కంఫర్టబుల్ గా ఉంటుంది తాడుగా ఉంటుంది గుర్తించారు నేను కానీ అక్కడ అది దాంట్లో గుర్తున్నారు కూర్చున్నా కూర్చుంటే నడుము తయారు చేయడానికి వీళ్ళు ఎందుకంటే అది ఖరీ తర్వాత ఇది మెత్తగా ఉండదు అది ఎర్రగా ఉండడానికి ఇంపార్టెన్స్ కానీ మెత్తగా ఉండడానికి ఇంపార్టెన్స్ కానీ వెరీ పూర్ క్వాలిటీ మెటీరియల్ తో చేస్తారు కానీ పత్తి లాగ రూపాయలు పూర్ క్వాలిటీ మెటర్ తో చేస్తారు మేపులు కొడతారు ఆ మేపులు అవికుంటూ ఉంటారు అలంకారానికి ఆ పట్టింగ్తో వసీలు దిచ్చేస్తే వచ్చేసి ఆ నదులు వచ్చడానికి నేను నిలబడడానికి ఏపీ సుఖంగా ఉంది వాళ్ళు ఫోటో తీసుకుంటా కూడా అంటే బిజినెస్ మనసులో లైఫ్ వాహన వైపు ఇస్తూ ఉంటాయి టెండ్ మీరు కూర్చున్నారు కదా మమ్మల్ని ట్రెండ్ మీరు కూర్చున్నట్లేదు కొన్ని గంటలు అటు అయితే మీరు అక్కడ కూర్చుంటారు అని తప్పి హ్యాపీగా చేస్తాను నేను నా అన్నాళ్లు కూడా అన్నమాట మేము మీ స్థానంలో కూర్చుంటే బాగుంటుందని చెప్తాను కానీ మేము నార్మల్ గా ఇప్పుడు కూర్చున్నాము అని చెప్పి నేను తీసుకుపోకుండా ఇది మీద అంత డిస్కంఫర్ట్ అదే ఎందుకంటే ఇదే అంత దిక్సో సో గతాలు పెట్టుకోలేక అది వేయాల్సిందే దాన్ని తీసుకోవాల్సిందే ఫోటోగ్రాఫర్ తీయాల్సింది వీడియోలు తీయాల్సిందే అంతకుముందు దాంట్లో సాధన ఏమిదే సో పాటి చేయవచ్చు ఈ సంస్కారం ఉండే దీంట్లో ఎంత ఉన్నత స్థానానికి వెళ్లినా దానికంటే గొప్పది కోసం మనకు ఏంటనే ఈ ఉన్నత స్థానానికి వెళ్లిన ఉల్లాసం అలాగా ఎంతనే ఆయన మీకు వెళ్ళినప్పుడు అలా జర జర అక్కడ వెయ్యి మంది ఉన్నారు వాళ్ళందరూ చూసుకుంటారు వాళ్ళందరికంటే ఉన్నతమైన స్థానంలో ప్రత్యేకమైన స్థానంలో ఆహ్వానం మరి ఆ గొప్ప మర్యాద ఉన్న ఆ స్థితిలో పిలుసుకుంటే చూసుకున్నత నుంచి కనిపిస్తుంది మధ్యలో కింద కూర్చున్నారు మధ్యలో ఇచ్చారు ఏదో అవసరం అది ఇంటికి కూడా వెళ్ళి వస్తుంది నేను అక్కడ చూస్తుంటే పద దానికి లేదు ఏం లేదంటే నైన్ థర్టీ దాకా అక్కడ బిల్సి కూడా ఎలా తీసుకోవడం ఇక్కడలో మధ్యన కానీ ఏం న్యూఆర్ దాన్ని స్థాపించారు ల్యాండ్ అయిపోతే స్వర్గంలో సుఖం ఏదైతే సుఖం అప్పుడు ఎంత ఉన్నత స్థానానికి వెళ్ళినా ఇది వెళ్ళేస్తుంది అంటే సాక్షి సేవ సాక్షిక్ష దానికంటే గొప్పది పోతుంది ఆ గొప్పదానం చూసింది కింద కూర్చుకోవాల్సింది స్వర్గానికి ఎలా తెలుస్తుంది ఇది అందరూ కూర్చుని సార్ ఇప్పుడు బ్యాంక్ పాపి స్టాప్ కాబోతుంది అందరూ చూపిస్తూ ఇందులో చూసి చూసిన ఆసనాలు అంటే తీసుకోగా ఈ లోపల ఇంద్రుడు వస్తారు ఇంద్ర ఇంద్ర ఇంద్రహా ఆగి అంటే ఎవరో ఫ్యాక్టరీలో అనౌన్స్ చేస్తారు ఇంద్రహా ఎవరో అనౌన్స్ చేస్తారు అనౌన్స్ చేసిన అందరూ తక్కువ లేకపోవడంతో మీరు కూడా లేదు లేదా లేదు ఇంద్రుడు మార్చుకోవడం తోచేస్తాను హైకోర్టు మీరు ఈ లోపల ఇంద్రుడు వచ్చేందుకు ప్రారంభమైన ఎంజాయ్ చేస్తున్నాం బృహస్పతి ఆలోచన వచ్చేసి ఇంద్రులు లేక ఇందులో ఎక్కువ ఉంటే మనం బృహస్పతితో సంబంధం లేదా మన దృష్టి ఈ రకంగా ఎవరో వృత్తి ప్రతి ఒక్కరే తను ఇంకా మీరు ఏమి చేస్తుంది కాబట్టి చేస్తుంది గతంలో ఏమీ ఎవరు యక్షణం చేసి పరిస్థితి మనన్నింటినీ చక్కదిరిగి సంపాదించే సుఖము దాన్ని విడుదలకండి ఏ సుఖమైతే ఎటువంటి యత్నంతో సంబంధం లేకుండా మంటేనియస్ గా స్వరూపభూతమైన ఆనందం ఉంటుందో అదే సుఖం అదే ఆనందం మిగతా సుఖములన్నీ కూడా సాతిశేయములు తన ద్వారా అది విలువ లేవు ఏమీ లేదు సాతిశయంగా ఉంటుంది కనుక అల్లా సాయ్ వాటి అవసరం ఎంత గొప్ప సుఖమైనా కాతిశయ్యము కనుక కాతి చేయమంటే దీనికంటే గొప్పది గొప్ప ఉండడం అతిశయంతే ఉండడం కనుక ఇది అల్పం అసహాన అల్పంలో సుఖం లేదండి శంకరం పొందుతున్న విషయాలు చెప్పేదంటే వారు ఆత్మ కాస్త ఆయన రూపంగా అవసరించినటువంటి సమాచారం చిన్న చిన్న వాక్యాల్లో చెప్తాం ఇంతే వడవరే చెప్తాం చాలా అల్లాపల్లో చెప్పండి దాని సారాన్ని మనం గ్రహించాల్ దాన్ని దానికి ఇంకా మళ్ళీ అపవాదం ఉండదు అపవాదం అంతా ఎక్సెప్షన్ ఏమి ఉండదు సో అల్పే సుఖం నాస్తి బతున్నాయి అల్పంలో అవసరంలో కూర్చో ఎందుకు అల్ప స్వా అధిక స్వాజాన్ని ఎన్నేస్తున్నా సైకాలజీ ఒక స్థానాన్ని దీని సంపాదన నేను ఇది ఎగ్జామ్స్ ఇస్తూ ఉంటాను మారుతి కాదు ఒక లాక్స్ రకాల ఎగ్జామ్స్ చేస్తే కానీ మారుతి కాదు అంటే ఆదర్భావం కాదు ఇది సాక్షి సో మీరు ఏదో కొంత పొంది సార్ పొంది పొంది ఆ పొందిని గొప్ప కింద చూసుకుంటారు చూసుకుంటే అదే స్థానం చూస్తాము అని సంతోషం అనగా వింటూ ఉంటారు అనుకుంటూ ఉంటే ఆ యొక్క మార్గం బాపు బొమ్మను బాపు బాం మంచిగా రాస్తారు ఆ బొమ్మ నా గోదావరి వస్తారు వేరే అనుకుంటున్నా ఆఫీస్ లో ఆఫీసు లో హైదరాబాద్ నుంచి ఇది బొమ్మ ఒక ఇచ్చిన ఉంటుంది ఈ ఇచ్చిన మీద ఆఫీస్ చూపడం కనుక మధ్యలో నిలబడి ఉంటాను నిలబడి ఆ కింద ఎల్పీసీ నెత్తి మీద కావాలని పెట్టి అలా తొక్కేస్తాం ఈ ఎల్బీసీ ఏది మొహం వేస్తే ఆ బొమ్మ చూస్తేనే కానీ మన ఎల్బీసీ కావాలి దుఃఖపడుతుంది మీరు కావాలని మోపుతూ ఉంటుంది మీరు కింద మీరు ఉంటారు పైగా మీరు భయాసేస్తూ ఉంటారు వాటి దగ్గర మీకు స్థితిగా ఎలా పెడతా ఉంటారు మీరు చెప్ప గొప్ప ఎక్కువ ఉంటుంది వాడికి పిల్లలు గమనించమకు సాటి చేయస్తూ అనేది ఏ స్థానంలో ఉన్నా తత్వం కథ మీరు అనాత్మ అనాత్మ వస్తువు యొక్క వాహనం చేత మీరు ఏ సుఖాన్ని పొందినా అది కృష్ణకి హేతు ఎందుకంటే మీరు ఆ సుఖాన్ని అలా దానికంటే అది అర్థమే కనుక దానికంటే అతిశ్రయించింది మనకు ఉంటుంది కనుక దాని మీద ప్రశ్న కలిగింది ఇక దేవిలో అసెప్షన్ ఉంది ఇప్పుడు మీ పైన ప్రశ్నార్థం లేకపోతే అండి ఎన్డీసీ ఉన్నాడు యూబీసీ ప్రమోషన్ ఇస్తే బాగుందని కోరుకుంటారు యూడీసీ అవుతారు ఐదోజు పార్టీ ఇస్తారు అందులో ఉంటారు పార్టీ ఇస్తారు ఏదో హ్యాపీగా ఉన్నారని అభిప్రాయం మొన్నాళ్ళ నుంచి మొన్నాళ్ళు తెలిసే మొత్తమొదటి పని ఏమిటో ఇప్పుడు ఎంతమంది ఏపీ ఉన్నారు దాన్ని నిర్వహిన్నాను వేలలో నా స్టేషస్ చెప్పను అని నాకు చెప్పింది ఈ పదకొండు మంది ఎప్పుడు పైకి పోతాను ఏది ఎప్పుడు పైకి అంటే మొన్నాడే ప్రశ్న మీరు హృదయంలో ప్రవేశించింది బట్ ఆ ప్రశ్న ఇంటెన్సివ్ గా ఉండొచ్చు బట్ ఇంటెన్సివ్ గా ఉంటే ఇంటెన్సివ్ రుక్న హేతు అవుతుంది తక్కువ ఉంటే తక్కువ రుక్ అంటే అది రుక్ ప్రశ్న ప్రవేశించకుండా మీరు కాపాడుతున్నారే మీరు సుఖం ఉంటే ఎదురు చూస్తున్నారు ప్రశ్న ప్రవేశిస్తే మీకు అయితే ఈ దేశీ వెరీ అన్హాపీ కర్సన్స్ ఇంకే ఇది రిక్వెస్ట్ కర్శన్ పార్టీ డిల్స్ టర్న్ ఓవర్ వెరీ అన్హాపీ కర్శనం ఎందుకు తెలుసు అండి విండోస్ విస్ట్ అని ఇప్పుడు అయింది ఆర్టీ అయింది ఎక్స్టీఏనా నడుస్తున్నది దీన్ని నెక్స్ట్ రావచ్చుంది అది లిఫ్టా ఈ లిఫ్ట్ మార్కెటింగ్ దానికి అన్ని అగ్రిమెంట్ చేస్తున్నారు హండ్రెడ్ మిలియన్ డాలర్స్ ఇచ్చి మార్కెటింగ్ ప్రమోషన్ ఎక్కువ ఇక్కడ లిఫ్టా అంటే హండ్రెడ్ మిలియన్ డాలర్స్ చెప్తున్నారు మార్కెటింగ్ స్ట్రాపేజీ కదా అంటే వాళ్ళు ఎంత అద్భుతాలో మీరు ఆలోచన ఈ లిఫ్టా ఇది సపోజ్ కలుగుతుంది మార్కెటింగ్ టూ థౌజండ్ సిక్స్ అటు ముహూర్తం పెట్టి టూ థౌజండ్ ఫైవ్ లో అయింది కాన్ఫిడెన్స్ నేను అక్కడ మాత్రం అయితే టూ థౌసండ్ ఫైవ్ దీన్ని రిపోయింది చాలా ఒప్పుకు జరిగే ఆ సమాధానం అంతా సో టూ థౌసండ్ సిక్స్ అక్టోక్ సిక్స్ అక్టోద్యులర్ బిజినెస్ బిజినెస్ స్టాండర్డ్ కదా దాంట్లో హెడ్లైన్స్ ఏంటంటే ఎందుకంటే దేర్ ఆర్ సీరియస్ సెక్యూరిటీ రిఫెక్ట్ రిక్టా అండ్ ఇట్ ఈ బై వన్ Yes. And the announcement is made by these days, and there is no blood in his face. You can understand it? Can a person, a billionaire can be happy? No. Our okay. case, nobody can be happy, based on money, power, and the sense of pressure. We move into Jesus' Medha. హ్యాపీగా ఉండాల వాడు ఈ దృష్టి మొత్తం లేదా ప్రెసిడెంట్ కాలేదు ఇలా ప్రైమ్ మినిస్టర్ కాలేదు గోపీడు హ్యాపీగా ఉండలేదు ఇంద్రుడు హ్యాపీగా ఉండలేదు ఎవరు హ్యాపీగా ఒక బాలకు కూడా దిక్పాను కూడా హ్యాపీగా ఉండలేదు ఇదే ఎవరైనా హ్యాపీగా ఉన్నారు అంటే వాడు ఆ ఇన్న హార్మోని డిఫ్ అవర్ గిఫ్ట్ హ్యాపీగా ప్రశ్న అంటే మనకున్న దానికంటే కొంత హైవర్ మంది కావాలి ప్రతి వార్డ్ లో అలాగే ప్రతి యాక్సెప్ట్ అఫ్ లైఫ్ లో అలాగే ఉంటాప్ట్ అఫ్ లైఫ్ లో అలాగే అనమాట నేనేదో ఒక చిన్న ఎగ్జాంపుల్స్ పెట్టాను ప్రతి మీరు ఈ సన్యాసులు ఎగ్జాంపుల్స్ ఇప్పుడు వెయ్యి మంది మహాత్ముడు రెండు మంది హిస్ట్రీలు ఉన్న మహాత్ములు తీసు నా శిస్ట్రీల సంఖ్య పెరగడం అలాగా అని ప్లాన్ చేస్తున్నాను అనే ప్లాన్ ప్లాన్ ఎలా వేస్తాడు ఎలా ఉండేది మీ దగ్గర అడ్రస్ ఇచ్చి మాట ఇస్తారా అడుగుతాడు నేను ఎవరు ఎలా అసలు రక్తం ఎక్కడ ఉంటారు దాన్ని చేయాలి అని జిజ్ఞాసు అడగాల లేకపోతే మనమే ఈ మహాత్ములేని ప్రయత్నం చేయాలా ఇది ఏంటి అసలు న్యాయం ఏది న్యాయం ఏంటి ఒక రకంగా మనమే మహాత్ము మేము మరో తీర్చిస్తున్నాం మీరు అందులోనండి మేము ఇచ్చేస్తున్నాం మీరు అందులోనండి పూర్వం వాళ్ళు మనకి ఎవరైనా శక్తి వాళ్ళు ఉన్నారా ఇప్పుడు శక్తి కూడా అంటే వీళ్ళు కృష్ణ ఉన్నదా లే పదివేల మంది శిష్యులు ఉన్నారు ఈ శిష్యుల్లో మీరు శిష్యులకు ఒకటి దర్శనం సంవత్సరంలో ఒక దర్శనం ఒక శిష్యుడికి ఉండడానికి టైం చాలు సంవత్సరానికి ఒకసారి దర్శనం చూస్తారు మీకు అయింది కావటం అంత ముందు శిష్యులు ఉన్నారు మీకు ఎందుకంటే కొన్ని శిష్యులు ఉన్న తీసుకుంది కావటా ఎక్కిన వాళ్ళు వచ్చారు లేనివాళ్ళు లేదు ఇంకా కావాలన్నాకనే ప్రశ్న ఎందుకు ఉంటుంది ఎందుకని మీరు అంత దృష్టించి కాబట్టి ప్రశ్న ఉన్నట్టు అంటే అది దుఃఖ బీవిజం అంత ప్రశ్న దుఃఖ బీజము ప్రశ్న అనేది అది విత్తనం దేనికి విత్తనము దుఃఖానికి విత్తనం మొదటి వాళ్ళు ఏమంటారు కృష్ణ అనేది అది విత్తనం దేనికి విత్తనము అంటే ప్రోగ్రెస్ కి విత్తనం అని ఈ ప్రోగ్రెస్ అనేది వైరాగ్యాన్ని పాటించాల్సిన మహాత్ములు ఏది చేయాలి దానికి అర్థం లేదు ప్రోగ్రెస్ ని ఎనభై నాలుగు గంటల నుంచి ఎవరికి ప్రోగ్రెస్ బిఎప్ కంట్రీస్ కాన్ఫరెన్స్ అయితే కొన్ని వేల మంది ప్రొసెస్ట్లు చేస్తారు మీరు ఈ ప్రోగ్రెస్ పేరుతో ఉదయదానం నుంచి అర్థం చేసేస్తున్నారు సోషల్ హార్మోనియల్ని బిజినెస్ చేసేస్తున్నారు అని ఈ విధంగా ఈ బిఎప్ కంట్రీస్ మీటింగ్ అయినప్పుడు ఆ తర్వాత విదార్థ ప్రొసెస్ వాళ్ళు ఈ ప్రోగ్రెస్ అనే మాటని డినవన్స్ చేస్తారు తర్వాత వాళ్ళు ఏమంటారంటే మీ కంట్రీస్ ఎకానమీ మోడల్ ప్రతి నేత్య ప్రతి ఎంగ సొసైటీ ప్రతి ఫ్యామిలీ ప్రతి ప్రాజెక్టు అది ఎవరికీ ఒక కారణంగా దానివల్ల అందరికీ అన్ని లెవెల్స్ లో వినాశమే కలుగుతోంది అనేది పటాంజలు కాంగ్రెస్ ఇది కాంగ్రెస్ పటాంజలు పుట్టిన శిశువుని అడగండి పటాంజలులో పుట్టిన శిశువు మరి పురుగుతోనే భయంకరంగా చరణం అడుగుతూ ఉంటారు పురుగుతో మీరు ఆ చిత్ర అది రిజల్ట్ అవుతాయి ఏమి ఇండస్ట్రీ లేదు ఏం ప్రవర్తి అక్కడ అసలు స్వతాని జీవిలో క్రిమికీటకాలు లేవు నేలలో క్రిని కీతకాలు లేవు పక్షం రావు అక్కడ మీరు ఇక్కడ వచ్చిన మందికి వెళ్ళిపోతే మీద రాదని మానిస్తాం మనుషులు అక్కడ ఉండే ఇండస్ట్రీస్ ను నడిపించి కెమికల్స్ ను విదేశానికి పంపించి డబ్బు చేసుకున్న వాళ్ళు ఎక్కడ ఉంటారు మత బిగులు తీసుకుంటూ ఉంటాం అక్కడికి ఎలా వెళ్తాను ఎయిర్జనెషన్ కాలలో వెళ్తాను కాలు బిగుల వెంటనే ఎయిర్జనైజేషన్ రూమ్ లో కూర్చుంటాను కూర్చొని ఆఫీసర్స్ సంబంధించి ప్రొడక్షన్ ఎలా వస్తుందో తెక్ చేసుకుని ఎవరికి వాళ్ళు తీర్చేసి జాగ్రత్తగా పొందూషన్ వాసన కనగదుగా నగలకుండగా మళ్లీ ఎయిర్షన్ డాలర్ వచ్చింది ఆఫీస్ మాత్రం ఢిల్లీ తీసుకునే చెప్తుంటారు ఆఫీస్ పథకం జన్మలో ఎమ్మెల్యే పెట్టడానికి పథకం జన్మలో కనిపిస్తుంది కదా ఆఫీస్ అవ్వలేదు ఇందుకు దీన్ని ప్రోగ్రెస్ అంటారా లేకపోతే ఎక్స్ప్లాయిట్ ఈ నాట్ ప్రోగ్రెస్ ఇది ఎక్స్ప్లాయికేషన్ ఆఫ్ సో రిసోర్సెస్ ఎక్స్ప్లాయిన్ ఆఫ్ నేచర్ ఎక్స్ప్లా కాబట్టి దీనికి ఎంత ధనం సంపాదిస్తే దీనికి ప్రశ్న కేష్ణాబీజం నీ దుఃఖబీజం సుఖం దృష్టే జరాదిలో దృష్టం జరాదిలోకే దృష్టం అంద దృష్టం కాదు దృష్టం దృష్టం దృష్టం దృష్ దుష్టం దుష్టం అనే ఉండాలి లోకంలో దుఃఖ సిద్ధం ఉంది సుఖం వచ్చినటువంటి సందర్భం ఏదైనా ఉందా లేదు ఇప్పుడు కొద్ది స్కూన పడుగు రద్దు కూర్చున్నా కొట్టుకునేటప్పుడు ఇంకో కోసం దగ్గర పెట్టుకుని ఇప్పుడు ఆ ప్రశ్నల్లో ఉంటారు శలో ఉన్నా కోర్టులున్నాయి కాబట్టి సుఖపడుతున్నారని నేను అనుకుంటే ప్రశ్న ఇది ఎలా ఉందంటే కోర్టులు ఉన్నాయి కాబట్టి ప్రశ్న ఉన్న సుఖపడుతున్నారు అన్నది ఎలా ఉందంటే కోర్టులు ఉన్నాయి జ్వరం వచ్చిందూ జ్వరం వస్తుంది అన్న జ్వరం వచ్చిందంటే మనిషి చాలా కష్టపడతాయి కష్టపడతాయితే సహనం లేకపోతే చాలా దుఃఖం ఎలా ఉంటుందంటే ఒళ్ళు అనుకుంటారుగా ఉంటుంది కదలు వేరు ఒక కథలు వేరు చేయవలసిన పనులు దోలు అనుకుంటాయి నీరసంగా ఉంటుంది తినడానికి ఉంటుంది నాలుగు చేపే పోపుగా ఉంటుంది అలా పదులు ఉంటుంది మోస్త అనసం కానీ కొద్ది తీసుకున్నది కాబట్టి సుఖంగా ఉన్నారంటే అన్నగా ఉండలేదు కొద్ది తీసుకునేది జ్వరం వస్తే సుఖంగా ఉంటారా దుఃఖంగా ఉంటుంది నిజానికి తెలుసు అదుపులో పోట్లు వస్తే స్థానం అదుపులో పోతుంది మనకున్న సుఖము పోకాలు సుఖము ఈ భోగముల వల్ల జనం వల్ల అధికారం వల్ల వచ్చే సుఖము ఇది ఎంత అవనరపు సుఖం ఎంత దీగది అలా ముట్టుకుంటే అది పిల్లలు పడిపోతుంది విశకస్సు ఉండాలంటే విశకంలో అలా కడుపులు అయిపోతుంది మన జీవితంగా భోగాల వల్ల సుఖం అంటే ఇది అయితే కడుపు కోటీ స్కోరుడు దాని పద్ధతి పొద్దున్న మాత్రం గడుపు రావాలని మనం ఎందుకు తెలుపుకోవాలి అంతే కావాలి దాని దృష్టాంతం కోసం అనుకుంటున్నాం ఇది కాదు కరువులో ఒకటి వస్తే వస్తే వాడు వాడు ఒక సామాన్యుడికి నాలుగు పూర్తిగానే గడుపులో పొత్తు వచ్చేది వీళ్ళు ఎంత దుఃఖపడతారు వారెంతా ఈ వ్యాక్సిన్ పరుపులో పోతుంది వీళ్ళలో జన వీళ్ళలో ఒక పెద్ద లోనం లోన్ బెస్ట్ జస్ట్ కడుపులో కొట్టుకొస్తే ఇది లెవెస్ట్ ఎవరెస్ వీడికి ఉన్న పవర్లు అధికారము మీ బంధువు మిత్ర ఇవన్నీ మీరు లెవెల్ చేస్తాల్సింది ఈ అంపిక కొడుకులు కోవరు గారు చేసింది ఆయన ప్రతినిది సఫత్ నా కడుపులో కొట్టుకు వచ్చినప్పుడు మా అబ్బాయి పక్కన ఉండగల ఆయన ఒక నిజంగా ఏమైనా అక్కడ ఉన్న జరిగింది అబ్బాయి పసుము అమ్మాయి పునం లేదు గడుపు మొక్కలు వస్తే ఆ దుఃఖాన్ని తప్పదు రూపాయలు ఉన్నాయి కాబట్టి నేను సుఖంగా ఉంటాను గడుగు మొక్కలు వస్తున్నాను ఎవడైనా అనగాలి ఏది సరే ఆ వీరితో ఆ పక్ష ఒకరు నేను తీసే స్థానంలో ఎవడైనా వస్తే పక్కన ఒక రూపాయలు అయితే తలుగుపోతుంది అవసరం అడిగి ఉంటాయి కాబట్టి మనకున్న స్థము దరిద్రిత లేదు వీళ్ళ అందలేదు వలన ఎందుకంటే కృష్ణ ప్రశ్న లేకపోతే హ్యాపీగా ఉంది ఇది నాకు నచ్చిస్తుంది గొప్ప మాత్రం వాళ్ళు దుఃఖపడాలుగా జూన్గా ఏమీ లేదు గొప్ప హ్యాపీగా ఉన్నాడంటే వాళ్ళు మూట్లు మూలంగా కాదు ప్రశ్న లేదు సాధారణంగా హ్యాపీగా ఉంది ప్రశ్న జ్వరం ఉంది బోధం ఉంది దానివల్ల హ్యాపీగా ఏమీ చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి అంతే మనం ఏం చేయాల్సి ఉంటుందంటే హ్యాపీనెస్ కావాలంటే ది ఓన్లీ హ్యాపీనెస్ వాట్ దేమ్ థీంగ్ ద న్యాచురల్ కాంటిన్యూస్ హ్యాపీనెస్ ఆఫ్ చిన్న రియాలిటీ అదే సాఫ్ట్ థీలింగ్ అది ఎలా ఎలా వస్తుందో శంకర్ చెప్పని చెప్పారు ప్రశ్న యొక్క అభావం చెప్పేస్తాం ప్రశ్నలు హ్యాపీగా తెలుసుకోవాలి అది వచ్చేస్తుంది కోర్టులు పోటీస్తున్నట్టు కోర్టులని బయట పారేస్తే హ్యాపీనెస్ రాదు ఇంకో కోర్టు సంపాదించినా హ్యాపీనెస్ రాదు ఉన్న కోర్టులోనే రాసిద్సినా హ్యాపీనెస్ కాదు వచ్చేసి మహాత్మ దిగురికి కొంతమంది అలా చేస్తారు వాళ్ళకున్న ఆకంగా రాసి వచ్చి బృందావనంలో కూర్చుంటారు బృందావనలోనూ ఒకటి వచ్చినా కూర్చుంటారు ఏం చెప్తారంటే ఈశ్వర భజన చేస్తాను చూపిస్తుంటాయి సో నెల తర్వాత దగ్గర తోరం ప్రారంభిస్తారు దగ్గర వీటిని క్రిందే టెలిఫోన్ కాల్స్ ఉంది లాయర్ సేమ్ గా ఐ వాంట్ చేంజ్ సిచ్యుయేషన్ అప్పుడు ఎక్సీ ఉంది వీటి ఏం చెప్తారో తెలుస్తున్నాం బృందరావు హృష్కేస్తాను వీడియో అంటాం కథ హైదరాబాద్ లో ఉంటాం హైదరాబాద్ లో ఇంకో బిజింగ్ పెట్టి బృందావన లో బిగ్ చేస్తాం బృందావనలో బిగున్ చేపిస్తేమవుతుంది అంటే అక్కడ ప్రశాంతంగా ఉండొచ్చు అదే అలాగే ఉంటుంది వ్యామోహం అంటే అలాగే ఉంటుంది నేను ఒక్కటే హ్యాపీ హైదరాబాద్ లో హ్యాపీగా ఉండలేకపోతున్నా బృందావనంలో హ్యాపీగా ఉండలేదు విద్య పేర్కొని హ్యాపీగా ఉండలేదు ఉత్తర కార్షిక హ్యాపీగా ఉండలేదు అది ఎందుకంటే హ్యాపీనెస్ యొక్క రహస్యము చేంజ్ ద్లేస్ కాదు చేంజ్ ద్లేస్ ఎందుకు వేస్తాడు ఈ ప్లేస్ కంటే ఆ ప్లేదు కదా ప్రశ్న ప్లేస్ సో చే సరౌండింగ్ కృష్ణ పెంచిన ఉంటారు అంతే అర్థమండ్ సపోజ్ యూ డిస్కవర్ ది అప్సెన్స్ ఆఫ్ ప్రశ్న అది ఎలా అనుభవించే హార్మోనియం అంట హార్మోనియం పేరైతే ఐ ఆమ్ మై సరౌండింగ్ ఇక్కడ బిగి నో సరౌండింగ్స్ ఏమో ఉంటాయి సరౌండింగ్స్ లో పెద్ద ఒక్క మార్పు చేస్తే అని తప్పు లేదు అయినా తప్పింద హార్మోని హార్జీ హార్మోనే ఇంటి సరౌండి హార్మోని దీసం హార్మోని దిగి హైదరాబాద్ లో జనం వేస్తుంది అందరూ ఇది వస్తూ బెంగళూరులో జనం జ్వాలన్నా అనుకోండి ఏమో తెలియదు బెంగళూరు వెళ్ళారు అనుకోండి అక్కడ నెలకొని ఉంటే ఇంకో ద్వారా జనాలనివ్వాలి ఉంటాయి ఇలాగ ఇస్తూ ఉంటారు చాలా మంది ఇలా అంటారు హైదరాబాద్ సార్ బెస్ట్ బెంగళూరు ఇయన్ సార్ బెటర్ బాంబే సార్ ది బెస్ట్ అని చెప్పి కూడా ఇంకో ఎవరు కాదు అట్లా అనుకుంటారు ఎవరి ధోరణి పడదు అదంతా తప్పు దే బాంబే దర్ ఇస్ నథింగ్ అయితే బెంగళూరు ఇయన్ దర్ ఇస్ నథింగ్ లైక్ హైదరాబాద్ హైదరాబాద్ ఎవ్రీన్ యోగం బ్రీన్ మసా ఉన్నది కాదు అంటే లేకపోతే యూ హ్యావ్ హార్మోని హార్మోనియంటే సమనస్తత అంటే సరౌండింగ్స్ విషయంలో ఆర్ ఓకే యాక్ ఆయన ఓకే సొసైటీ విషయంలో ఆయన ఓకే ఫుడ్ విషయంలో ఐం ఓకే లిట్ ఈజ్ లిఫ్టల్ డ్రగ్స్ విషయంలో ఐఎం ఓకే I am so, You are okay with the with all ఐకే యూ యూ ఆర్ ఓకే విట్ ది సరౌండింగ్ ఆల్ దిషన్ ఆల్ ది ట్యామ్ దార్మోనియల్ అది హార్మోని టేక్ యూ దిన్ కృష్ణ బిడ్ యూ ఆర్మోనిల్ దిన్నారైంది అవసరం అది దానికి ఆనందంగా ఉంటాయి దిగ్హాముని ఎన్నది అవసరం ఉండే దిగానుముని ఏదైతే కాదు దాని పేరే ప్రశ్న అది దుఃఖ దీంట్లో మరి గతీశ్వరుడు కావచ్చు మిమ్మల్ని పటీశ్వరులు చాలా దిగ్హాములతో బాధపడుతూ ఉంటారు వీటికి ఆర్థిక ఇది వీళ్ళు అనుభవిస్తున్నారా అర్థంగా మహాత్మరుల రస్తారుటీశ్వరుల దుఃఖంతో రస్తారు వీరులకి ఎలా ఆర్థిక పరమాస్తున్నారు మరి మరి సాహిత్య కోసం వస్తుంది వారికి ఏం సాహిత్యం మరి నాయత్తికి ధర కట్ చేసేసి వాళ్ళ సుఖాన్ని సంపాదించి గౌరవిస్తారు కారు కొన్నట్టుగా సుఖానికి గౌరవం వస్తుంది ఆ యజమాన్గా మీరు కంటిన్యూస్ పెద్ద వస్తుంది వస్తావు వారిని ఎక్స్ప్లైస్ట్ చేసేందుకు ఇంకోటి జన్మస్తాం సో కారు కారు ఉంటే ఇంకో కారు ఉంటే మీకు వాళ్ళ రకం ఏదో ఉంటుందో ఏంటారు రైట్ ఇంకొక ఆర్మనండి ఇంకొక ఆరండి ఎందుకంటే ఇంకొక కార్యకుంటే వాడికి ఒకసారి ఇస్తుంది అలాగే మీకు నేను సుమరిస్తాను మీకు ఈ సాయిట్ రత్నం తీసుకోండి రత్నాల్లో నేను స్పష్టస్తాను ఎవరో ఇంకో రకం ఏజెంట్ మీరు ఏజెంట్ ఇది ఏజెంట్ ఏజెంట్స్ ఏజెంట్ మీ క్షేమం కోసం వర్క్ చేస్తడా తన క్షేమం కోసం వర్క్ చేస్తుంటాడా ఏజెంట్ తన క్షేమం కోసం వర్క్ చేసుకుంటాడు అల్టిమేట్ గా చాలా ప్రేమగా మాట్లాడతాను ఏజెంట్ ఒక ఏజెంట్ నాతో చాలా ప్రేమగా మాట్లాడి నన్ను ముగ్గురు ఎంత దాని గోడు సరే ఇక్కడ బాగా పడలేక సరే నాకు దాకిట్ల టైట్ చేశాడు ఎంత ప్రేమగా మాట్లాడలేదంటే ఐసారి దాకిట్లేదు యా ఎక్స్పెక్ట్ ఇట్లా భోగ భోగలేదు అప్పుడు మళ్ళీ నా ద్వారా అనుకోకుండా ఇంకా నా దగ్గరికి రాదు ఎందుకంటే భోగస్ తెలుసుకుని ఇంకా నా దగ్గరికి ఏం హోమ్మెట్ వస్తుంది ఒకసారి అనుకోకుండా అనుకుంటూ తిరిగి నిలబడి ఉంటే నేను నిలసాలని వివరం చేసిన పోసాగం ఉన్నారా అని అది వెంటనే మొహాన్ని నవ్వు కురుముఖుడు ఆయన హోరసాగ ఉన్నాను ఆయనకి ఏం చేస్తున్నారు ఆవేశం ఎదురుసారి బాలం కృష్ణ బాలం కృష్ణ సమయం మీరు ఎంత వెళ్ళిపోయాను ఆమె ఇంత వెళ్ళిస్తారు అంత బాధితుంది అప్పుడు నేను ఒక ప్రశ్నలు కదా ఏమైనా డౌట్ అవ్వలేదు నాకు ప్రశ్న ఇప్పుడు ఆ పోలీస్ అభివృద్ధి ఇద్దామని ఆశ్చర్యం కదా అండి మీరు అయిపోయా నీకు చేసేది వస్తున్నాడు నీ ఫైనాన్స్ కంపెనీ నువ్వు చేసిందా నువ్వు చేసి వచ్చింది తెలుసు కానీ నాకు ఒక్కటే కాదు అది నా చేత సంతకం పెట్టింది అంత ప్రేమగా మాట్లాడలేవు ఇప్పుడు ఏమో చాలా నియంత్రణగా మాట్లాడుతున్నావు ఏంటి ఆ దేవుడు ఏమైనా ఓకే ఇప్పుడు సారీ అని అంటే కావచ్చు మీరు పెద్దలు ఏది విషయం చెప్పింది లేటెస్ట్ కి పదమూడు శాతం మీద కదండి సో ఏజెంట్ చాలా ప్రేమగా మాట్లాడతారు నిజంగా సహకారం చేస్తున్నట్టుగా మాట్లాడతారు ఈజ్ నాట్ డీయింగ్ ఈ జస్ట్ ఈజ్ యూ ఇన్ బ్యూనింగ్ సెలవు ఈ డ్యూనిట్ పరిస్థితి నాట్ పది అని అదేవిధంగా ఇది అసలు పెట్టుకుంటే నేను ఏదో అయిపోతుందన్న వాళ్ళు మీరు అందరికీ కైన్ లక్ష నైద్యం బిల్ల వైద్యం కాబట్టి తృష్ణ అనేది లేకుండా హార్మోన్ హార్మోని దిగింది ఎన్నరనేదే ఒక హార్మోనియని డిస్కవర్ చేయగలిగితే బస్ ఇంకా ఆనందం తప్పింది అసలు కృష్ణ హార్మోనియన్ డిస్కవర్ చేయగలిగితే యుద్ధ రంగంలో ఉండి హార్మోనియని డిస్కవర్ చేస్తే వాటికి వాటిదే దిగారు ఎక్కడ ఉన్నా ఒక యుద్ధం కాబట్టి ఈ కృష్ణ అల్పము అల్పము కృష్ణ ఇవన్నీ తెలుసుంటాయి సంక్రిప్తూ సుఖం లేదు కాబట్టి అల్పముఖము లేదు నిరతిశ్యమైన ఆత్మ స్వరూపము నుండి మాత్రమే సుఖము కలదు అసో భూమైన భూమైన ఇందువల్ల తెలుసిన కృష్ణాది దుఃఖ బీజం వా సంభవాళ్ళు భూమకి కృష్ణానుగులైన దుఃఖ బీజం ఏదైతే కలదో అది సంభవము కాదు భూమ విషయంలో కృష్ణానుగులైనటువంటి దుఃఖ బీజము సంభవము కాదు ఎందుకంటే అది మీరు దానికంటే అక్షింది మనకుంటారు తర్వాత మీరు ఆ సాక్షీభూతంగా ఉన్నప్పుడు మీకు డివిజన్స్ కావాలి మీరు మనస్సుతో అనేకమైనప్పుడే డివిజన్ ఉంటుందని తప్పిస్తే మనస్సు లెవెల్లో మీకు డివిజన్ ఉంటుందని తప్పిస్తే మీరు ఎప్పుడైతే అమవి భావ స్థితిలో ఉంటారో అంటే టాక్సీ ఎలర్టిలో ఉంటారో లేకపోతే సాక్షిగా నిలిచి ఉంటారో సాక్షి కేతమైన రూపంగా నిలిచి ఉంటారో ఆ స్థితిలో మీకు దివిషన్ కనపడదు భేదం దృష్టి ఉండాలి భేదం అనుభవాలు వస్తూ ఉంది టెస్ట్ కూడా వన్ థౌ సెకండ్లను ఉంటానే కూడా మీరు అనుభవ అనుభవానికి తెచ్చుకోగలుగుతారు ఆ ధ్యానంలో ఎలక్ట్రికల్ చేసే ధ్యానంలో ఆ స్థితిలో మీకు దివిధమే ఉండదు దివిజనే లేకపోతే కృష్ణకి దిజమే ఉండదు కృష్ణ అనే బిజానికి అవకాశమే ఉండదు దుఃఖ విద్యలు ఏదైతే ఉన్నాయో కృష్ణ కామన తెగ్ ఈ పా ఉండదు కాబట్టి భూమయంలో దుఃఖహేతులు లేదు కనుక అది సామోగ్యోపనిషిద్ధాంతర భాష్యే సమాధికూమ లక్షణాన్ని ఇక్కడికి వచ్చాం ఇంత దాకా చేసిన ప్రయాణం ఏదో జీవితాం ఎందుకు ఎనరే సంస్థానం తెలిసిందా ఏదో ఎండ తెలిసింది చేయాలంటే రైలు ఎక్కాలి తర్వాత మళ్ళీ బర్త్ ఎక్కడానికి బర్త్ ఎక్కాలిలో నిలపడాలి కంకణం ఏదో పండించుకోవాలి స్నానం ఏదో ఏదో చేయాలి ఎన్ని చేసి ఆ సీరో మరియు కోర్చి చేసి నిన్న మినిస్టర్ గారు రెండు మినిస్టర్ గారు ఆయన అంటారు విజరామరెడ్డి గారు ఆయన పీఠాభివృద్ధి వ్యక్తమవుతారు ఆయన పీఠాభివృద్ధి స్థాయిలోనే మాట్లాడతారు కూడా ఆయన మినిస్టర్ మినిస్టర్ ఆయన చేసి ఆయన దాని ఎందరికీ ఏమైనా అవలవులు ఆయన నిన్ను దూసుకుంటాను రిజైన్ చేసి పని లేదు మీకు అక్కడ అక్కడ ఎందుకంటే ఆయన దగ్గర ఒక మహిళ రావడం పేరు తెలిసింది ఒకసీ చేసిన ఆయన ఏమన్నారంటే ఇది అప్లై కాదు మీరు దీనికి అప్లై కావు దేవుడిగా అభ్యంతరం ఈ చెప్పారా దేవుడికి అభ్యంతరం లేదు చేస్తారు ఎవరి దేవుడు అభ్యంతరం లేదు భక్తులకు అభ్యంతరం లేదు రాజరాయకు కేవలం రాజకీయ నాయకులకు మాత్రమే అభ్యంతరం ఉన్నది నేను ఐదు కేంద్ర పార్టీ ఆయన రిజైన్ చేశారు మంచిది ఆయన నిన్న రోజు సీనియర్ అవన్స్ తీశారు ఆయన తీర్చారు డెబ్బై డబో వచ్చిన వాళ్ళకి నోక్యూ మహాత్వాడు అయిపోయి డబో వచ్చినప్పుడు సీనియర్ సిటిజన్స్ కి మాత్రం పండిస్తే వ్యాప్తం అదే కన్నా స్టాండింగ్ ఫీలేదండి డబ్బు రాజ్యం ఎవరైనా ఉంటున్నారు హీరో విషయంలో దర్శనం చేసుకోవాలనే ఆకాంక్ష వ్యక్తిగా ఉంటుందా వైదస్ వైద్యని బట్టి హీరో నిలబడలేదు అంత కష్టంగా అక్కడ పడదాక వచ్చినందుకే రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళ మీద అది చేస్తానన్నారు తర్వాత లేడీస్ గెల్స్ కన్స్ ఒకే వ్యక్తిగా ఉన్న తర్వాత జోత్ ఈ దృష్టిలో లేడీస్ కి రావడం చాలా తప్ప అంతా మాకు మెంటాలిటీలో నమ్మ కాబట్టి లేడీస్ కి చెత ఎక్కువ తప్పింది మీరు అక్కడ దొరికే ఉంది ఆ సిస్ట ఆయన మగవాళ్ళకు కూడా లేడీస్ తీసు ఆడవాళ్ళకు కూడా లేడక్ తీసేస్తున్నాం న్యాయం అడవాళ్ళకి పిల్లలతో అడవాళ్ళతో కూడా పిల్లలు డెబ్బై ఏళ్ళ అగో వాళ్ళకి లేడీస్ కి కేపరే తీసుకుంటే డెక్కెస్ ద సన్యాసునికి ప్రశ్నలు నేను అనుభవం నేను ఏదో స్ప్రశ్లిస్తానని చెప్పే ర్యాంజీ మాట అది క్లారిటీ కూడా ఉండదు ఆ మై ప్రొజెస్ కూడా సన్యాసునికి ఏదో ప్రశ్నిస్తానన్నా మర్యాద ఇస్తా ఉన్నా అలాగా చేస్తే కూడా బాగా అన్నారు ఆయన రెండు మూడు రోజులు సినిమాలు తీసుకున్నట్టున్నారే నిన్న మంచి వాళ్ళు వచ్చారు ఇప్పుడు జ వచ్చారు కృషి దేవుడు యాక్టర్ డ్యాక్టర్ అండ్ రమణమూర్తి ఇదే కూడా డాక్టర్ అంతా వీళ్ళు ఉంటారు అది దర్శనాలతో వెళ్ళిన యాక్టర్ ఓకే సో భూమా భూమా దేవుడికి చేస్తుంది విధం భూమనే దర్శనం చేయదు తెలుసుకో వెంకటేశ్వర స్వామి దర్శనం నిన్నంత శ్రమపడి వెంకటేశ్వర స్వామి జరిగిన ఆ రకంగా ఇరవై ఇరవై మూడు ఖండంలో అనేక అంశాల స్టెప్ బై స్టెప్ తిట్టుకుంటూ వచ్చి నవర్ విహంతో భూమా ఎందుకంటే ఈ మంత్రము ఎందుకంటే ఆత్మస్వరూపానికి పెట్టడానికి ఈ మంత్రం చాలా ప్రాక్టికల్ గా పోల్చేటువంటి మంత్రం మహర్షికారులు అవతారాముల భూమానో సరే నది భూమనే నేను ప్రార్థిస్తున్నాను అని అన్నప్పుడు నాగ మహర్షి ఆ భూముల యొక్క వక్షణం ఏమిటో చెప్పాల్సిన అవసరం ఉంది కనుక అది ఆ శృతి మంత్రం ఎంత నశ్య న్యుణో నీజా భూమలక్షణం భూమకి విరుద్ధలక్షణం చెప్తున్నారు అయ్యతి అృణోతి అన్నల్పం ఇంతవరకు కూడా ఆ వాక్యాలు నలభై వాక్యాలు ఉన్నాయి అవన్నీ కూడా వేదాంత శాస్త్రంలో చాలా ప్రముఖమైన వాక్యాలు వివాన మహింద్రీ భూమ రక్షణమైంది అంటే చూడండి ఎత్రాధైర్యం అయితే ఇతరమును చూడదు ఇతరమును వినడు ఇతరమును తెలియదు అది భూమ అంటే ఎలాగా నిద్రపోతున్నారు నిద్రపోతుంటే ఇతరాలను చూస్తారా అసలు చూడటం అన్నారు అసలు చూడటం లేదు ఇతరాన్ని చూడటం లేదు కాదు చూడడం అంటేనే ఇతరాన్ని చూడటం చూద్దాం అంటేనే ఇతరాన్ని చూడటం అనేది ఇతర ఇతర ఇతర ఇతర అవర్నెస్ లేకుండా చూడడం లేకపోతుంది కాబట్టి ఇతరాన్ని చూడటము చూడటము లేరు అది కాదు కాబట్టి నిద్రలో అసలు చూడడమే లేదు అంటే ఇతరులు చూడటము ఇతరము విలుత లేదు ఇతరము భావన పెరుగుత ఆలోచించ సంకల్పించట లేదు కాబట్టి నిద్రే భూమంటారా ఎవరా నిద్రే భూమ ఒక ఇంకా ఆరోగ్యానికి వస్తుంది కదా ప్రతిరోజు రాత్రి సకల ప్రాణం కూడా ఆ సద్పంలో విలీనం అవుతున్నాయి మళ్ళీ సత్తు నుంచి ఉన్నాడు పొద్దున్న బయటకు వస్తున్నాయి సో నిద్రలో జీవుడు ఉన్నాడా జగత్తుందా లేదు ఇంక ఇంకెవరి ఉంటారు తీసుకుని మన ఇందుకు ఈశ్వరుడు కొనాలి ఏంటంటే కురువు నలు నలు ఇప్పుడు జీవులు జరుగుతూ ఈశ్వరుడు నువరే తత్వాలు నేను నల్లు లేదు నువ్వే తత్వాలు ఇతరులు జీవులు లేదు జగత్తు లేదు ఉన్నారు ఈశ్వరుడు ఉన్నాడు అంటే రెండే సంవత్సరాలు దర్శనం చేసిన అలా ఉండడం మొత్తం ఈ సంవత్సరం ఉంటాం లే ఉండదు అప్పుడే సంవసారం మొత్తం కానీ భూమిలో కాబట్టి విస్తరణ అనేది వితరము ఉందిట బుద్ధివాడు ఉండాలి చూడబడి ఉండాలి ఈ బుద్ధివాడు వితరమైన చూడబడేదాన్ని చూస్తారు అది మన బుద్ధివాడు ఉండడు చూడబడేది ఉండదు చూడడం అది మాట ఇప్పుడు చూడండి ఎంతో మన రహస్యం మోక్షం కావాలి అండి మోక్షం కావాలి మోక్షం కావాలని పేరే ఈ వీధులు ఉన్నాడే వీరు వీధి లాగే వీధి ఉండి మోక్షం కావాలి అదే కదా సమస్య ఇప్పుడు నేనేమో ఎమ్మెల్యే కావాలి ఎమ్మెల్యే కావాలంటే నేను లేకుండ పోయి ఎమ్మెల్యే కావాలా నేను ఉంటూనే ఎమ్మెల్యే కావాలా మెడకు నెక్లెస్ కావాలని కోరుకుంటే మెడకి ఎందుకు వంద నెక్లెస్ కాకుండా మెడ ఉంది నెక్లెస్ కావాలి అంతే కదా ఉద్దేశం ఎవరు పోయినా పర్లేదు ఎక్కడ కావాలని ఎవరైనా అడుగుతారా తన పోయినా పర్లేదు తీరితం కావాలని ఎవరైనా అడుగుతారా కాబట్టి వీడు ఉన్నవాడు ఉన్నత్తిగా ఉంటూ ఉండాలి అదేదో ఒక అభ్యర్శనం లాగా రావాలి అలాగే బ్రహ్మజ్ఞానం కూడా మోక్షం కూడా నేను ఉండాలి నేను మా నా బాధ్యతలు మా బంధువులు అన్నీ కూడా ఉండాలి బ్రహ్మజ్ఞానం కూడా కావాలి మోక్షం కూడా కావాలి ఎలాగే మోక్షం అంటే అనేది లేకుండా పోతాయో మోక్షం కాబట్టి మీకు మోక్షం వస్తే ఇతరులు పోతుంది ఇతరులను చూసే పరిస్థితి భిన్ను పోతాడు రెండూ పోతాయి రెండూ పోతే మోక్షం వస్తుంది కానీ అలా ఇతరం పోవాలండి మేము నేనులా ఉండాలి మోక్షం కావాలి అని నన్ను అడిగేదంటే చూడదు అజ్ఞానియం కాబట్టి ఇతరనే కర్మ చేతి కూడా కర్మ కాలంలో కావాలంటే ధర్మ చేసి వారు ఉంటాయి మీరు ఇప్పుడు ఎందుకోసం చెప్తున్నా స్టగింగ్ కావాలి స్టగింగ్ కావాలంటే నేను ఇందు స్వర్గం కావాలా నేను లేకుండా స్వగ్రీం కావాలా మేము ముందు స్వర్గం కావాలి నేను లేకుండా ప్రజలు చూస్తూ ఇప్పుడు వస్తుంది అది ఇచ్చేది లేదని ప్రజలు ఎప్పుడు ఉందండి అమెరికా విషయా కోసం ఉన్నా మేము లేదా ఉన్నాయా అమెరికా విశాఖ సంప్రదాం కాదు చెప్పిన అవైతే ఇప్పుడు ఉంది నేను అమెరికాలో ఉన్నా అలాగే మేము స్వర్గంగా ఉన్నాం లేకుండా పోయే విద్య మా వద్దు మేము నిలబెట్టి విద్యే కావాలి ఇది సంసార యొక్క దృష్టి అనే భూమలో నేను ఉండదు ఎందుకు నేను ఉండదు నేనైతే తీసేవాడు నిలవలేదు నేనైతే సబ్జెక్ట్ తీసేవాడు చూసేవాడు ఎందుకు లేము ఎందుకునే ఉండదంటే చూడబడేది ఇప్పుడు ఇదే పరిస్థితిని మీరు లేచిని స్టేట్ లో క్రియేట్ చేస్తారు ప్రయత్నిస్తే ప్లేస్తే ఈ మోక్షం అనేది ఎలా ఉంటుందంటే ఇది ఎంత సుదూరంగా కఠినంగా ఉందని అనిపిస్తుందో అంత దగ్గరగా అంత తేలిగా ఉన్నట్టుగా తద్గురే తద్వంతితే సమస్య దూరంగా ఉంది దగ్గరగా ఎందుకంటే ఆత్మరూపంగా ఉంది దగ్గర కాదు కాబట్టి మీరు జాగ్రత్త వ్యవస్థలో ఉండి ఎలర్చిగా ఉండి అమలీ భావ స్థితిలో ఉన్నారంటే ఎలక్తిగా ఉంటారు చైతన్యము యొక్క పూర్ణ ప్రకాశం ఉంటుంది దాన్ని తప్పివెట్టిదేమీ ఉండదు ఇతరము ఉండదు ఆ ఇతరము చూపిగా ఉండదు ఈ పంచం వ్యక్తి ఉండదు అది భూమ అలాంటిమోతి ఇప్పుడు కూడా ఐదు జ్ఞానేంద్రియాలు ఉంటే రెండో ఇంద్రిస్తారు పశ్యతి షుభిమోతి అని పశ్యతి రూపం శుభమోతి రామ అనురూపాలు అను బహిరంగం వస్తుంది అజ్ఞానంతో ఇవన్నీ గక్రియ పశ్చి రూపం ఇతర రూపం అన్యత్ అన్యత రూపం పశ్చిమ అన్యత్నో ఏ నామ అనురూప తర్వాత విజయ నాటి ఈ నామరూపంలో ఉంది ఒక నిశ్చయాత్మక దిగ్వి కలిగి ఉంటుంది ఈ ఇదంతా అన్యతికంగా ఉంటుంది సంస్కారం ఇది ఉండదు అది ఇది ఉండదు అన్య అంగత ఇతరుడు ఇతరులను చూసును ఇతరుడు ఇతరుడంటే ఇతరే జంగా ఉండే వీరు తాఖండంగా ఉండేదాన్ని పుస్తకాలంటే భేద బుద్ధితో ఉంటుంది అది ఇతరుడు ఇతర స్థితి ఇతరులు ఇతరముని ఇతరులు ఇతరమును సంకల్పించే స్థితి ఆ వచ్చి పవర్ అంటారు ఎందుకంటే ఇతరులు ఇతరులు చేస్తే పరిస్థితులు దీనికి అయితే అది అల్పం ఓకే ఇప్పుడు అంటే మేము అపరాలు చెప్పేసి భారత్ వెళ్ళాము అంతేస్తున్నాను అయితే ఇప్పుడు దీంట్లో భూపం గొప్పదా అల్పం గొప్పదా ఈ ఇతరులు ఇతరులను తీసేసి మా అవయన వ్యవహారంది ఇతర ఇతరులు లేవి తలము లేవి ఇదే విదూరంగా ఉంది మనం ఇతరులు ఇతరనే అదే నిద్రకుంటామంటే అది అల్పము అని మార్పిస్తాను అల్పం అని మార్పు ఇంకా వినాశి నత్యం అంటే మరణ ధర్మ మరణ ఆ యకాలం ధర్మా నత్యం మరణించే ధర్మము లేక స్వభావము గలది గలక్షణం మరణం కాబట్టి అూపంలో ఎన్ని కృష్ణ నాలుగు కృష్ణ నత్యం దూమా స్వదా ఎవరి హోమ సారీ భూమూ ఆత్మ ఆత్మాత్మే ఎవరి భూమా తన అమృతం ఏదైతే ఆ స్పేస్లెస్ టైం ఆత్మజై నీమగలదో అది అమృతం ఇంకా అది వినాశం కాదు ఎందుకు తెలుస్తున్నాం దేశకాలంలో అతీతమవుతుందో కారణము అంటే ఒక నారాహన్ కలిగారు ఆ భూమ దేవినందుకు ప్రతిష్ఠితమై ఉంటుంది ప్రతిదానికే ప్రతిష్ట అంటే మూలము దేశం దేశిస్తూ బేపీస్తాం ఒక మూలం అంటుంది జరిగిందా ఎంతో ప్రజల అంతా తొందరమూర్తిగా మాట్లాడుతున్నారు ఏదో ఏదైతే నీ దేశ అంటే నేను మంత్రి గారు బాగుంటుంది తెలుస్తాను వేసిస్తూ మంత్రి గారు మరోబడి రావడం ఏదో దేశం సంస్కృతంలో ఒక శ్లోభం అంటుంది ఎందుకంటే ఆ బాగుండదు అంతకొక మోకపోతున్నాడు అతను అని ఒక ప్రజల మీద ప్రజవారిని అడుగుతాడు అంటే రాజుగారు బాగుండదయా రాజుగారి చిన్న రాజు వేరే తండ్రి వీరు అదే రాజుగారు లోకం సో ఆ రకంగా ఒక ప్రతిష్ట ఉంది ఆ ప్రతిష్ట వారికి భిన్నంగా ఉంది బాగున్నది ప్రతిష్ట బాగా ఉంది అదే అక్కగారి ప్రతిష్ట మద్ద యొక్క ప్రతిష్ట భార్య ఏందో లేకపోతే నామవార్య ఉందో లేదా భార్య యొక్క ప్రతిష్ట భర్త ఏంటి లేదా వీళ్ళిద్దరు ప్రతిష్ట పుత్రిమే ఉంది లేదా ఆ పుతిమ ప్రతిష్ట ధనం ఉంది లేదా ఎవరితో ప్రతిపాదించి ప్రతిష్ట ప్రతిష్ట అశ్మీన్ తెచ్చు ఇది ఏమైనా దృఢంగా ఉండటం దేశం ప్రతివర్ దేశం ఈ దేశానంటే వాడు సాదు బొంగం ఎలా ఉద్యమూ చూసుకుంటా ఏం చూసుకుంటా ఇది కాదు మొంగల్ లేదు అంటే వాడికి తెలంగాణ అపెక్స్ లేకపోతే అమ్మాయికి వాడితే అపెక్స్ అవుతాను ఇందుకు తెలండి కాదు ఇలా మేనమా హైదరాబాద్ లో ప్రజోద్యోగంలో ఉన్నాడు వీలు ఉద్యోగం లేదు కానీ మేనమా ఉన్నాడు అంటే ఉద్యోగాలు ప్రయత్నం చేస్తున్నాడో అయితే మేనమా ఏం సరే అయితే తెలంగాణ ఏదో ఒక ప్రతిష్ట ఉంది సెక్యూరిటీ కాబట్టి భూమీ రాష్ట్ర అధిది ప్రతిష్ఠి అంటే పరప్రతిష్ఠితము పరములోని ప్రతిష్ఠితమైతే అది అల్పమే ప్రతిష్ఠితం ఇంతకైతే సహస్యంటే యాగ్జామ్ గారు మనం బాహ్యము నుండి సెక్యూరిటీని తీర్చేయటం సెక్యూరిటీ అంటే ఎంత సంకోటం నేను కంఫర్టబుల్ గా ఉన్నాను మీకు సెన్సెప్తుంది బాధ్యం ఉన్నందుకు ఆ సెన్స్ వీళ్ళు బాధ్యం నుంచి సంపాదించే ప్రయత్నం చేస్తారు అలా చేస్తూ ఉంటామని వీళ్ళు గానే ఉంటారు మీరు గొప్పం సెక్యూరిటీ ఎందుకంటే బాధ్యం నుంచి సెక్యూరిటీ చాలా అల్పంగా ఉంటుంది అవసరం వారు ఇన్సెక్యూర్ గా ఉంటారు వాళ్ళు వీటికి ఇన్సెక్యూరిటీ ఇస్తారు కాదు కూడా దంటలేదు మేడం మీరు వాటికే నువ్వు సెక్యూరిటీ ఇస్తాను నీటి వాళ్ళే నుంచి సెక్యూరిటీ ఇస్తాను వాళ్ళు చూస్తే ఒక అది శక్తి కాబట్టి తెలివితే అని శక్తి అంటే ప్రతిష్ట అంటే అది శక్తి అనిపి అది ఆత్మస్వరూపంలో అల్పం నుండి లేదు కాబట్టి ఆయన అడిగారు మరవత్సే ప్రతిష్ఠింది పేద ప్రతిష్ట అంటే ఇది వేలు అంటే ఈ ఏదో పేరు మీద ఉంది అంటే దీనికి గది ఆహారం దీనికి దేశీసిన అలా చెప్పాలి కానీ ఇది దేని మీద ఉందంటే అది దాని ఏమో ఉన్నది అని ఏమి అంటే ఓకే దీనికి అనుమతి సందర్భం అయితే అది వేరు ఎందుకు ప్రతిష్ఠితమై లేదు అంటే ఎదివా మహిమ దానికి వేరే ప్రతిష్టమైన లేదు అని అయితే ప్రశ్న దానికి ప్రతిష్టమది లేదు ప్రతిష్టావతం లేదు అలా లేదా ఇది ప్రతిష్ట అదితే పాజిటివ్ అర్థం చెప్పాల్సి వస్తే ధన మహిమ ఏంటే ప్రతిష్టమే తనకి తాను ప్రతిష్ట ఏంటంటే ఎక్కడ కూర్చున్నారంటే తన మీద తాను గుర్తున్నాడని చెప్తా అలా ఉండవు కదా అంటే సరే ఓకే ఇదివా అనేది ప్రతిష్ట కానీ కాదు ఇది ఎత్ర భూమి తత్వే నా స్తంజం అన్యేన కారణే ద్రస్థాన విభక్త దృశ్యా పశ్యతి అంటే సప్తం ఎస్ వేలియందు వేలయంగ్ అంటే దేనియంగ్ అంటే భూమి ఉమయ్యు ఉమ గురించి కదా మాట్లాడుతున్నాము భూమి భూమని అనుభవం కాదు రాజ్ రాజ్యని అనుకుంటారు ఎన్ని ఎదురుతాకార లోపం ఎదురుస్తారు సో భూమి భూమ ఆ భూమి ఎందుకు భూమ అది తత్వం ఇంతవరకు చెప్పిన తత్వాలు కావు నామరూపాత్మకంలో పెట్టే ఉన్నది కాదు కనుక ఏదో ఉన్నది కాదు ఈ భూమ కనుక ఉన్నది కనపడదు కానీ ఉన్నాడు ఇదే కనపడి ఉండదు ఇది కనపడదు కానీ లోక ఇది శాస్త్రం లోక దృష్టి ఎలాగా ఉంటుంది కనబడాలి ఉండదు లేదు అని అది లోక దృష్టి లోక దృష్టి తప్పు నేల భూమి చదువుగా ఉంటుందని చెప్తారు లోకం దృష్టిలో అది ఎందుకో దృష్టింది ఆ లోకం ఎన్ని మంది కాబట్టి ఇక్కడ సైకిల్ మీద వెళ్ళి పోరాలు తీసుకొచ్చింది అంత భూమి ఒక్కసారి లోపల ముక్తి ఎప్పుడు తప్పే ఎందుకంటే సో ఆ భూమి తప్పే నాణ్యత గ్రస్తం ఆ తత్వం నందు చూడదగ్గది అన్యత శితం ఉండదు అంటే అసలు ఈ చూడవద్దే ఏంటండి భిన్నంగా విభక్త సపరేట్ అయిపోయి భిన్నంగా ఇంకా ద్రష్ట వాడు చూస్తారు దృశ్యము దృశ్యము కంటే భిన్నంగా విడిపోయి ఉంటారు సపరేట్ దృశ్యాకు దృక్కు కలిసిపోయే దలిసిపోతే అక్కడ దర్శనం ఉండదు అదే ధ్యానం ఉండదు అదే దృశ్యము ద్రష్ట దృశ్యం నుంచి ద్రష్ట విలువడి ఉంటారు ఎపరైట్ అయి ఉంటారు ఈ ద్రష్ట ఆ దృశ్యాన్ని తనకంటే భిన్నంగా ఉన్న దృశ్యాన్ని చూస్తూ ఉంటారు ఏదానికి మళ్లీ సాధనం ఒకటి కావాలి ఉపకరణం ఒకటి కావాలి కరణము కావాలి అంతఃకరణము బాహ్యకరణము ఉపకరణము మూడు ఉంటారు అంతఃకరణం మనస్సు బాధ్యకరణము తను ఉపకరణము మూడు దృశ్యం శరీరం కోసం లేదా ఈ ఊరే అవుతారా కాబట్టి కలడం కోసం అన్నే అది కూడా భిన్నంగా అవుతుంది అలవదు కూడా భిన్నంగా అవుతుంది భాగంగా అనిపించినా వాస్తవంలో భిన్నమే సో ఆ విధంగా అంతా భేద భిన్న భిన్నంగా ఈ చూస్తూ ఉంటారు సో అదే ఈ భేద ఘర్షణ ఇదంతా కూడా మంచి ఓపిక మళ్ళీ యమ ఒక నితమే వార్య ఓం శాంతి శాంతి శాంతి హరి ఓం శ్రీ గో నమ హరి ఓం నష్ట కృష్ణ